శోతు యశ్వభ పర్శున్న దీవ నీతి మంత్రుల మహాదేవ అబ్రాహ్ సాకుల గొప్ప దేవ మీ కిపలో మమ్మీ జ్ఞాపకం చేసుకొని రాతిలో రోజు పరుపుర ప్రభు యశ్వభ అలని మా దగ్గరిగా దిగిరండి సంచరించండి నా దేవానికి శుతం వాక్యంధర పాఠ మీ ఇన్న వాక్యం ప్రభా ఉద్యమను భద్రపరచండి దాన్ని లంబరేసి ప్రభా సుతి ప్రభా ప్రకటించని సాధించని నాయకుని రాకలు బావు సమీపించింది ఈ వాక్యాలని ప్రభా మనం మాట్లాడి మన తండ్రి మా దర ప్రభా మీరు మా దర ప్రభ మా అందరి ధర ప్రభ స్వార్థ అందించి వాడుకోమని మీరు అక్కడ మాకు సిద్ధపరచుకుమనిస్తున్నట్టు తొమ్మిన్ కదా నా జీవం నా సర్వం దేవా జీవం నా సరువం నీవేవార్కే బలియనా గర్వే పిల్లా నాకు కేనన్న ఓసయ్యా నాజీవం నా సరువం నీ వేదేవా తప్పిపోయిన నన్ను వెదకిరక్షించి మంచి కాపరి నాకై ప్రాణమే చితివే తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరి నాకై ప్రాణమే చితివీ ఈగలను నియనలి ప్రేమ కై విరిగినలిగిన హృదయమే నేనర్పితును నా జీవం నా నా గర్రే దేవారుకే నా గ్రేపిలా రానునా ఓ మెసీ నా దుడవూ ఆరాధితును నీవే నా రాజువు కీర్తించేదను నీవే నా దేవుడవు ఆరాధింతును నీవే నారాజువు కీర్తించేదను మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే మరణము నుండి జీవముకు నన్ను దాటించావు మరణము నుండి జయించిన మృత్యుం జయడము నీవే మరణము నుండి జీవముకు నను దాటించావు పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గం చూపితివే చీకటి నుండి వెలుగునకు నన్ను నడిపించావు హో సన్నా మహిమా నీకే హోసనా సన్నా ప్రభావము రాజునకే నీవే నీవే నీవే నీవేనా దేవుడువు ఆరాధితును నీవేనా రాజువు నీవేనా దేవుడవు ఆరాధించును నీవేనా రాజువు కీర్తించేదను హో సన్నా మహిమానికే హో సన్నా ప్రభావము రాజునకే హో సన్నా మహిమాని ప్రేజ్ నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించేను నా ఈసుడు నా పాపము నా శాపము తొలగించెను నన్ను కరుణించేను నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను సాతాను బందాలలో జీవాపుడంబాలలో సాతాను బందాలలో జీవాపుడంబాలలో పడనీయక దరి చరణీయక పడనీయక దరి చరణీయక తన కృపలో నిరంతరము నన్ను నిలిపోయిను తన కృపలో నిరంతరము నన్ను నిలిపోయిను నన్నెంతగానో ప్రేమించేను నన్నెంతగానో కరుణించేను కల్వారి గిరి పైనను ఆశిలు వర నంబును కల్వారి గిరి పైన ఆశలు నంబును నాకో సమే పొంది నా కోసమే పాపమంతటిని క్షమించెను నా పాపమంతటిని క్షమించెను నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో ప్రేమించెను దాన్న ఆ ప్రేమకు వెళ్ళలేని త్యాగం ప్రేమ lelalini bhagambukitu nu nene me emitu nu emi nannenu aa prabhu naku samarpintunu nane nu samarpintunu nanentagano preminchenu నన్నెంతగానో కరుణించేను నాకు తొలగించేను నన్ను కరుణించేను నన్నెంత ప్రేమించేను నన్నెంత కరుణించేను హలో థ్యాంక్ యూ గొరపిల్లవీవాహోస్తవ సమయాము వచ్చను రండి గొరపిల్లవీవాహోస్తవ సమయాము ను రండి సరువాధికారీయు సరువోన్నతుండ సరువాధికారియు సరువోన్నతుండ మన తండ్రిని గణపరచి మనముత్సహించదము మన తండ్రి ్రి గణపరచి మనము స్తహించదము గొర్రెపిల్లవి వాహస్తవ సమయాము వాచెను రండి గొర్రెపిల్లవివాహోస్తవ సమయాము వచ్చను రండి సిద్ధ పడెను వధువు సూప్రాకము గల్లా సిద్ధ పడెను వధువు సూప్రాకము గల నిర్మాల వస్త్రములతో అలంకరించుకుని నిర్మాల వస్త్రములతో రించుకుని గొర్రెపిల్ల బీవా హోస్తవ సమయాము వచ్చేను రండి గొర్రెపిల్ల బీవా సమయాము వచ్చేను రండి పరిశుద్ధులా నీతి క్రియలేయ వస్త్రములు పరిశుద్ధులాతి క్రియలే వస్త్రములు గొర్ర పిల్లరా ముల సుద్ది నొంది నవారు గొర్ర పిల్ల రాముల సుద్ధి నొందినవారు గొర్రె పిల్ల వివాస్తవాయాము వచ్చేను రండి గొర్రె పిల్ల వివాస్తవా సమయాము వచ్చేను రండి తెల్లాని గుర్రముపై కూర్చుండినవాడు తెల్లాని గుర్రముపై కూర్చుండినవాడు నమ్మా కమయున్నటి పెండ్లి కుమారుండు నమ్మా కమయున్నట్టు పెండ్లి కుమారుండు గొర్రెపిల్లవి సమయాము వచ్చేను రండి పిల్ల గొర్రెపిల్లవివాహోస్తవ సమయాము వచ్చేను రండి సర్వాదికారీయుోన్నతుండైనా సర్వాధికారి సరువున్నతుండ మన తండ్రిని ఘనపరచి మనము సహించెదము మన తండ్రిని గణపరచి మనము ఉత్సహించదము గొర్రెపిల్లవి వాహోస్తవా సమయాము వచ్చేను రండి గొర్రెపిల్లవి వాహోస్తవ సమయాము వచ్చేను రండి తెల్లాని గుర్రముపై కూర్చుండినవాడు తెల్లాని గుర్రముపై కూర్చుండినవాడు నమ్మాకమయు పెండ్లి కుమారుండు నమ్మాకమయుటి పెండ్లి కుమారుండు గొర్రెపిల్లవివా ప్రార్థన చేద్దాం పరశుద్రవ దేవాసాయా మీకు వందనాలనైనా ఈ ఉదయం నుంచి ఇంత మళ్ళీ కాచి కాపాడే సురక్షితంగా ఇంటికి చేర్చినది మీకు వందనాలు ప్రతి పనిలో విజయం అనుగ్రహించినది మీకు వంద నాలునైనా సాయంత్రం సమిన ప్రవ్వ మీ సన్నిధికి మేము వచ్చిన మీ యొక్క కృపాసింహాసనానికి మేము ఆశ్రయించినప్పుడు మీరు ఎప్పుడూ మమ్మల్ని తోసిపుచ్చలేదు అనేక విషయాలు మాకు బయలుపరుస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నారు ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేస్తున్నారు నైనా వాటన్నిటిని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం ప్రవ్వ ఇది సమస్తం సాధ్యం మీ వలన కాబట్టి నైనా మీకే మేము మా సమర్పించుకుంటున్నాం ముఖ్యంగా ప్రవ్వ ప్రకటన గ్రంథంలోని విషయాలను ధ్యానించమన్నారు ఎందుకంటే ఈ గ్రంథంలో రాయబడ్డ వాటిని చదివిన వాడు ధన్యుడు దాని ప్రకారంగా జీవించిన వాడు ధన్యుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి నేను అటువంటి ధన్యత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అనేక వీటిని ధనించలేని స్థితిలో ఉంటుండగా మీరెంతోగానో వాళ్ళని ప్రేమించి వీటన్నిటి మాకు చూపిస్తున్నందుకు మీకు వదనాలు వీటిని మేము అర్థం చేసుకోవాలా ఒక పరీక్షకి సిద్ధమవుతున్నట్లు వాటిని మేము భద్రపరచుకోవాలా సిద్ధపరచుకోవాలా వాటిని ఆ రీతిగా నేర్చుకోవాలా ఏ క్షణంలో పరీక్ష ఉన్నా కానీ అవి రాయడానికి మేము సిద్ధంగా నిలబడాలా ప్రభావ అటువంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వీటిని మేము కేవలము పాటించడమే కాదు అనేకులకి మేము ప్రకటించాలా అనేకులకు ఇందులో ఏముందో చూపించాలా మరి అటువంటి బోధించే సేవలో మమ్మల్ని అందరినీ మీకు వందనాలు ప్రభవ మరి క్రైస్తవ జీవితంలో ఇది కొరతగా ఉన్నట్లు మీరు మాకు చూపిస్తున్నారు తండి వీటిని బోధించలేని స్థితులున్నారు కాపీ పేస్ట్ థియాలజిస్ ఎక్కువ కాబట్టి వీటిని ఎవరు కూడా జాగ్రత్తగా మీ సన్నిధిలో సమయం గడిపి పరిశీలించడం లేదు కాబట్టి నేను మేము మటుకు మీ దగ్గరికి వచ్చినాము మరి అలాగా దగ్గరికి వచ్చినాం మాకు ఇవంటి నేర్పండి మేము నేర్చుకోవాలా అనేట్లకు చూపించాలా అటువంటి సేవ జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించమని ఏసు పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు మనము ప్రకణ గ్రంథము పదిహేనవ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం ముఖ్యంగా ఈరోజు ఏప్రిల్ రెండవ తేదీ రెండు సంవత్సరం బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ప్రతిసారి ఆ క్యాలెండర్ మనము ఉంటున్నది బబులును కాలమని సూచిస్తుంది నిన్న దినంన కొంతమందితో ఇదే నేను చర్చిస్తున్నప్పుడు చరిత్రలో ఎన్నిసార్లు క్యాలెండర్స్ తారుమారైనయి అన్న విషయాన్ని నేను వాళ్ళకి చూపించిన ముఖ్యంగా ఆది కాండము ఆ పాపం చేసినో అప్పుడే టైం స్టార్ట్ అయింది అంతకుముందు టైం లేదు దినము అనేది గాని కానీ దినము రాత్రి ఉంది కానీ టైం అనేది లేదు ఎంత ది ఒక దినానికి ఎంత టైం అనేది లేదు అక్కడ కానీ ఎప్పుడైతే వాళ్ళ పాపంలో పడిపోయినరో టైం క్యాలిక్యులేషన్ స్టార్ట్ అయిపోయినాయి ఆయుష్ అనేది టైం అంటే ఆయుష్ అన్నట్టు అక్కడి నుంచి ఆయుష్ క్యాలిక్యులేషన్ స్టార్ట్ అయిపోయినాయి దాని తర్వాత నోవా జలప్రలానికి వచ్చేటప్పటికీ టైము సంవత్సరాలు అయిపోయింది కానీ ఇరుని ఆయుషు డెబ్బది అంటారు కానీ దేవుని దృష్టిలో ఆయుష్ అధికంగా ఉండేది కానీ పాపం వలన ఆయుష్ తగ్గిపోయిందని మనం చూస్తున్నాం కానీ టైం అనేది క్యాలిక్యులేషన్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి ఆ నుంచి మొదలుకొని నోవా జలప్రణం వరకు ఒక క్యాలెండర్ ఉండే దాని తర్వాత అబ్రహాము కాలంలో పన్నెండవ అధ్యాయము నుంచి ఈ సంవ ఈ దినము మీకు మొదటి కొత్త సంవత్సరము మొదటి సంవత్సరము మొదటి దినము అని దేవుడు మాట్లాడతాడు అబ్రహాంతో అక్కడ ఒక క్యాలెండర్ మారినట్టు మనం చూస్తాం చాలా కాలము ఇసాల్ పదవి ఆ క్యాలెండర్ పాటించు కానీ ఎప్పుడైతే వాళ్ళు దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించి దేవుని వాక్యాన్ని తృణీకరించి వాళ్ళు విగ్రహారధికులు అయిపోయినప్పుడు దేవుడు వారిని బబులోనికి చెరలోనికి తీసుకొని మనం చూస్తాం బబులోనిలోకి అక్కడ నాలుగవ క్యాలెండర్ స్టార్ట్ అయింది చరిత్రలో అక్కడి నుంచి చాలా కాలము దాని తర్వాత అషూరియులు కాలం ఒక క్యాలెండర్ పాటించడం ఐదవ క్యాలెండర్ అది దాని తర్వాత అశూరు బబులున్ గొడగొట్టినాక బన్ మీద పారసికులు పారసికుల మీద గ్రీక్స్ దేశస్తులు అలెగ్జాండర్ లాంటి అనేవాడు పారసి పారసిక దేశం మీద అలెగ్జాండర్ గెలవడం మనం చూస్తాం దాని తర్వాత రోమియలు రావడం చరిత్రలో చూస్తాం రోమియలు వచ్చినాక అంటే మన ప్రభు పుట్టిన కాలం మొదటి దశాబ్దం ఆ రోజు ఆరవ క్యాలెండర్ ఆరంభమైంది దాన్నే జూలియన్ క్యాలెండర్ అంటారు జూలియస్ సీజర్ అనే రాజు ఆ ని ఆరంభించిండు వాళ్ళ ఫాదర్ పేరు సీజర్ అగస్టస్ అతని కాలంలో మనం చూస్తాం ప్రభు జీవిత విధానాలన్నీ దాని తర్వాత జూలియన్ క్యాలెండర్ని స్టార్ట్ చేసినాక అది పదహారు సంవత్సరాలు నలభై సంవత్సరాలు జూలియన్ క్యాలెండర్ పాటించడం అంటే మీ ముత్తాతలు ముత్తాతల ముత్తాతలు అంటే నాలుగు వందల సంవత్సరాల క్రితం మాట నేను చెప్తుందా ఈరోజు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అంటే పదహారు వందల యాభై సంవత్సరాలు అంటే నలభై ఐదు సంవత్సరాలు పదహారు వందల నలభై ఐదు సంవత్సరాలు జూలియన్ క్యండర్నే రుద్దిరు ప్రపంచానికంత తర్వాత పోప్ గ్రెగరీ అనే వ్యక్తి ఆ కెలెండర్లో దగ్గర దగ్గర తొమ్మిది పది రోజులు తేడా వస్తుందని ఆ ఖగోళ శాస్త్రవేత్తలని ఈ మ్యాథమెటిషియన్స్ని సైంటిస్ట్లని యాస్ట్రాలజర్స్ని ని పిలిపించి వాటన్నిటినీ లెక్కించి గుణించి చివరికి గ్రిగోరియన్ క్యాలెండర్ని స్టార్ట్ చేసిండు కానీ దాన్ని ప్రపంచానికి కనీసం ఆరు సంవత్సరాలు పట్టింది దగ్గర దగ్గర ఆరు పది సంవత్సరాలు అనుకోండి అంటే సిక్స్టీన్ తర్వాతనే గ్రిగోరియన్ క్యాలెండర్ స్టార్ట్ అయింది ప్రపంచంలో అది ప్రపంచానికి అంత రుద్ధేసినాక ఈరోజుకి అదే క్యాలెండర్ నడుస్తూ ఉంది అంటే నాలుగు వందల సంవత్సరాల నుంచి ఇప్పుడు నడుస్తున్న క్యాలెండరు ఏడవది అన్నట్టు ఎనిమిదవ క్యాలెండర్ ఉండదు ఎందుకంటే ఇది ఏడుతో ముగిస్తుంది అన్నట్టు ఏడు అంటే సమాప్తం అయిపోయింది కాబట్టి ఈ గ్రిగోరన్ క్యాలెండర్తోని ఈ లోకం ముగిస్తుంది అందుకే మనము ప్రకటన గ్రంథంలోని విషయాలను ధ్యానిస్తున్నప్పుడు మనం వీటన్నిటిని గతంలో చూసినయే వీటన్నిటిని తిరిగి తిరిగి ప్రభు రప్పిస్తున్నాడు అవి మనం మన కళ్ళకి ఆశ్చర్యంగా ఉన్నాయి కానీ వీటన్నిటిని మనము ఒక స్కూల్లో నేర్చుకున్నట్లు నేర్చుకుంటలేం అందుకే మనం మర్చిపోతున్నాం ఎన్ని సమాచాలు ఎన్ని వాక్యాలు విన్నా ఒక్కటి కూడా జ్ఞాపకం అనుకుంటావు ఎందుకంటే వాటిని నువ్వు ఒక స్కూల్ స్టూడెంట్ లాగా తీసుకోలే నీ భవిష్యత్తుకి పరీక్ష ఉండబోతుంది పరీక్ష తర్వాత పనితనం ఉండబోతుంది అందులో నువ్వు ఇవన్నీ చూపించాలా అన్న విషయాలు నువ్వు ఎప్పుడు గ్రహించలే కాబట్టి నీ మైండ్లో ఇవి రిజిస్టర్ కాట్లేవు నీ హృదయంలో స్థిరపడతలేవు దేవుడేమన్నాడు ధర్మశాస్త్రాన్ని నీ రాసుకోమన్నాడు నీ హృదయం అనే పలక మీద రాసుకోమన్నాడు వాటిని నేను నుదుటి మీద భాసిగంల వల్లే కట్టుకోమన్నాడు మెడలో కంట భూషణల వల్లే ధరించుకోమన్నాడు వాక్యాలని అవన్నీ మనకు తెలుసు కానీ ఏ రోజు మనం చేయలేని స్థితిలో ఉన్నాం ఈరోజు ఎందుకంటే ఐహిక విచారాలు ఎక్కువైపోయినాయి మనకి లిప్ సర్వీస్ అంటాం ఏదో అట్లా చేసుకోవాలా అంటే చేసుకుంటున్నాం అన్నట్టు కానీ కాదు ఒక దీక్ష పట్టుదలతో వీటన్నింటినీ మనం నేర్చుకోవాలా ఎంత కష్టం ఉన్నా శర్రాన్ని ఛేదించుకోవాలా ఎంత బలహీనత ఉన్నా ముందుకు వెళ్ళిపోవాలా నా జనం బ్రదర్ అని పండుకోండి ఏ రోజు నేను జ్వరం ఉన్నాను పండుకొనే లేదు ఇన్ని సమాచారాలలో నేను లేసిపోతూనే ఉంటాను జ్వరం వచ్చినా జలుబు ఉన్నా ట్యాబ్లెట్ చాలా మందికి తెలుసు మీకు నేను బహు జలుబుతో ఉండి తుమ్ముతో ఉండి కూడా స్టేజ్ మీద లో పడి వాక్యం చెప్తూనే ఎన్నిసార్లు కొన్నిసార్లు భరించారని జలిబు ఉంటుంది అయినా కానీ నేను ఏదో ప్రయత్నాలు చేసి స్టేజ్ మీదకి ఎక్కేస్తూ ఉంటాను ఇది నేను కొంత జిడ్డుగా పాటిస్తూ ఉంటాను ఎందుకంటే ఆ విధంగానే నేను సైతాన్ మీద విజయం పొందగలను అంటే సైతాన్ కుయుక్తుల మీద సైతాన్ మీద విజయం పొందేది లేదు కదా వాని మీద విజయం పొందేది వాడి కుయుక్తుల మీద మనం విజయం పొందాలా వాడేసే ప్రతి బాణాన్ని ఉల్టావానికి వాపస్ పంపించేయాలి మనం ఎందుకంటే వాని మీద దేవుడు ఎప్పుడో విజయం పొందిండు కలవరి సెలవులో కాబట్టి మనం కొత్తగా విజయం పొందేది ఏం లేదు వాని మీద వాడి కుయుక్తుల మీద మనం విజయం పొందుతున్నాం అంతే బైబిల్ వాక్యం అట్లా సెలవిస్తాం అందుకు మనము ఈ వాక్యంలో బహుగా బలపడాల అయితే ఈరోజు పదిహేనవ అధ్యాయాన్ని మనం ఆరంభించుకుంటున్నాం పోయిన వారానికి పద్నాలుగు ముగించుకున్నాం పదిహేనవ అధ్యాయం నుంచి ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే బబులోను ఎట్లా ఉందో బహు దీర్ఘంగా ఇక్కడ మనం చూడబోతున్నాం అన్నట్టు ఎందుకంటే మనము పద్నాలుగవ అధ్యాయాన్ని ధ్యానించినప్పుడు నేను మీకు చూపించిన ఇందులో రెండు ఇద్దరు స్త్రీలు ఉన్నారని ఒక స్త్రీ లక్షా మందికి సాదృశ్యం అయితే ఇంకొక స్త్రీ మహాబబులోనికి సాదృశ్యం అని నేను మీకు చూపించిన మర్మంల మర్మము అగు మర్మమైన బబులోను అని కూడా ఉంది దానికి పేరు మిస్ట్రీ బ్యాబులోని అంటారు ఇంగ్లీష్లో మర్మమైన బబులోని అయితే పద్నాలుగవ అధ్యాయము సగం భాగం మొదలుకొని పదిహేనవ అధ్యాయము పదహారవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయం వరకు మనం చూస్తున్నాం అన్నట్టు ఈ యొక్క మహాబులోనికి సంబంధించింది బోధ అంటే ఆశ్చర్యం ఏంటంటే దగ్గర నాలుగున్నర అధ్యాయాలు ఆ స్త్రీ కొరకు ఎందుకు రాయబడిందని నేను కూడా బహు ఆశ్చర్యపోతా ఉన్నాను నా నాలుగే కాదు ఐదో నర అధ్యాయాలు అంటే పంతొమ్మిది అధ్యాయాలు కూడా కొంత భాగం ఉంటుంది మొదటి మూడు వచనాలు ఉంటాయి పంతొమ్మిదో అధ్యాయంలో కానీ పద్నాలుగవ అధ్యాయము సగం భాగం మొదలుకొని పంతొమ్మిదవ అధ్యాయము మొదటి మూడు వచనాల వరకు అంత బహు దీర్ఘంగా బబులని గురించి చెప్పబడింది అన్నట్టు కాబట్టి ఈ మహాబులను ఎవరు అనేది చాలామంది ప్రయత్నించారు గతంలో రెండు వందల సంవత్సరాల నుంచి మొదలుకొని అదని లేకపోతే రెండు వేల సంవత్సరాల క్రితం నుంచే మనకి ఉండే కాబట్టి ఈ ప్రకటన గ్రంథము రెండు సంవత్సరాల నుంచి కూడా ధ్యానిస్తున్న మనుషులు కానీ మనకి ఏ లేవు ఏ పుస్తకాలు రాయలేదు ఆరులకల అవి ఆరుల పేపర్ అనేది కనుక్కోలేదు కాబట్టి చర్మం మీదనో కాళ్ళ తాళ మీదనో లేక ఆకుల మీదనో రాళ్ల మీదనో లేక మట్టి బిల్ల మీద రాయడం అట్లాంటివి చేసుకున్నారు కానీ అవి కాలక్రమాన అవన్నీ గతించిపోయినాయి మనకు ఆధారాలే లేవు అన్నట్టు కానీ ఎప్పుడైతే ఈ పేపర్ కనుక్కున్నారో అప్పటి నుంచి రాయబడ్డ పుస్తకాలు మనకి ఈరోజు వరకు ఉన్నాయి అన్నట్టు కానీ కొన్ని మీద రాసినాయి కొన్ని మిగిలినయి ఇంతకు తోళ్ల మీద రాసినాయి కూడా చర్మం మీద రాసినాయి కూడా కొన్ని మిగిలినవి మనకి దొరికినాయి కానీ రెండు వేల దగ్గర దగ్గర పద్నాలుగు వందల సంవత్సరాలు పదహారు వందల సంవత్సరాల క్రితము ఈ ప ప్రణ గ్రంథానికి సంబంధించిన విషయాలే కానీ బైబుల్కి సంబంధించిన విషయాలు కూడా మనకి ఎక్కువ కనిపించేవు కాబట్టి పూర్వీకులు దేవుని సేవించినప్పుడు కేసుప్రభుని వాళ్ళ బోధలు ఎట్లా ఉన్నాయి అంత డీటెయిల్గా మనకి ఎక్కువ ఆధారాలు లేవు కొన్ని కానీ ఎక్కువ దీని మరి ముఖ్యంగా ప్రణాన గ్రంథం గురించి ఎక్కువ లేనే లేవన్నట్టు మనకున్నాయి మహా అంటే గత రెండు వందల నుంచి కామెట్రీస్ అంతే ఆ రెండు వందల సంవత్సరాల నుంచి చెప్పబడ్డ కామెంట్రీస్తే చదువుకొని అవే చెప్తా ఉంటారు అన్నట్టు కానీ మనకు తెలుసు ఇది దేవుని యొక్క సన్నిధిలో సమయం గడిపి తెలుసుకుంటే విషయాలని ఆయన వాటిని ఆ రీతిగానే బయలుపరుస్తూ ఉంటాడు కామెంటరీస్లో ఉన్నాయి నువ్వు అక్కడికే సరిపోయింది అక్కడికే సరిపోతుంది కానీ నువ్వు వ్యక్తిగతంగా ఆయన సన్నిధిలో సమయం గడిపి ప్రభావ ఇవి ఏంది నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నానంటే ఈరోజు కాకుండా రేపు రేపు కాకుండా ఎల్లుండి లేకుంటే రెండు సంవత్సరాల క్రితం లేక పది సంవత్సరాల తర్వాతనో పదిహేను సంవత్సరాల తర్వాతనో అవి బయలుపరుస్తూనే ఉంటాడు ఆయన కాబట్టి మనము బహుదీర్ఘంగా ఈ అధ్యయాలన్నీ ధ్యానించినాం ముఖ్యంగా ఈ పదహైనవ అధ్యాయం వచ్చేటప్పటికీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మహాబబులు ఎట్లా ఉంది అని బహుదీర్ఘంగా విశదీకరించడం మనం చూస్తూ ఉంటాం దాని తర్వాత ఈ మహాభవులోనికి దేవుడు ఎటువంటి తీర్పు తీర్చబోతుండు అన్న విషయాల్ని మనం త్వర త్వరగా చూడబోతున్నాం అది పదిహేడవ అధ్యాయంకి వచ్చేటప్పటికీ చూస్తాము పద్దెనిమిదవ అధ్యాయంలో దీర్ఘంగా దానికి శిక్ష ఎట్లా ఉంటుందో చూపిస్తాడు పంతొమ్మిదో అధ్యాయము మొదటి మూడు వర్షాలతో అది ముగిస్తుంది అది శిథిలం అయిపోయి శాశ్వతంగా ఎన్నటికీ విధానంగా అక్కడ చూపిస్తాడు దేవుడు దానికి సంబంధించి అంటే అంతగా ఆయన కోపం దాని మీద రగులుకుందని కాబట్టి ఈ మహాబబులోను దేనికి సంబంధించింది ఈ స్త్రీ ఎవరు అని కామెంట్రీస్ చూస్తే కథంలో చాలా మటుకు కామెంట్రీస్లో ఏమంటారంటే ఈ మహాబబులోను రోమ పఠనము అని చెప్తూ ఉంటారు లేక మనకు తెలుసు దేవుని యొక్క వాక్యము రెండంచుల వాడిగల ఖడ్గమని ఒక అంచు ప్రకృతి సహజమైతే మరి అంచు ఆత్మీయమైంది కాబట్టి అంటే ఒకటి ఫిజికల్ లేయరు రెండవది స్పిరిచువల్ లేయర్ అని మనం ధ్యానిస్తూ ఉంటాం గతంలో చాలాసార్లు కాబట్టి స్పి లేయర్ లేయర్లో ఉండేదేమో ఒక దేశాన్ని సూచిస్తూ ఉంది ప్రపంచాన్ని గడగడలాడించిన దేశము బహు పాపూరితమైన దేశం అని చాలామంది కామెంటరీ సెల్లో మనం చూస్తూ ఉంటాం అయితే రెండు సంవత్సరాల నుంచి చూస్తున్న ఆ పుస్తకాలలో క్యాథలిక్ సంఘమే స్పిరిచువల్ లేయర్లో మహాబబులు చెప్తూ ఉంటారు కానీ ఈరోజు మరికొన్ని కామెంట్రీస్లలో ప్రకృతి సహజంగా ఉండే దాని లేయరు అమెరికన్ దేశానికి సూచిస్తుంది అని చెప్తారు ఎందుకంటే అది బహు భయంకరమైన పాపంతో జీవిస్తున్న దేశం కాబట్టి వారి కామెంట్రీస్లలో చూస్తే ఈ దేశములు రోమ పట్టణమే లేక ఇటలీ దేశమే కానీ లేక క్యాథలిక్ సంఘమే కానీ ఎందుకంటే రోమ సామ్రాజ్యంలో ఉంది క్యాథలిక్ సంఘం ఈరోజు కాబట్టి ప్రకృతి సహజంగా కానీ ఆత్మీయ సహజంగా కానీ ఆత్మీయంగా అయిన మహాబబులను ఆ యొక్క కేథలిక్ మతానికి లేక రోమా ప పట్టణానికి సాదృశంగా ఉందని చెప్తా ఉంటారు కానీ ఈరోజు కొన్ని కామెంట్రీస్లలో ఇది అమెరికా దేశానికి సాదృశంగా ఉందని చెప్తున్నాడు కానీ కేబిపీఎం గ్రూప్లో మనకు తెలుసు మహాబులను దేనికి సంబంధించిందని మతపరమైన క్రైస్తవ జీవితానికి సంబంధించిందని మనకు తెలుసు ఎందుకంటే ప్రతి చిహ్నము క్రైస్తవ సంఘానికి సూచనాత్మకంగా చెప్ చూపి చూపిస్తుంటాడు మనకు దేవుడు కాబట్టి పదిహేనవ అధ్యాయం నుంచి మనం చూడబోతున్నాము ముఖ్యంగా పది పదహారు పదిహేడవ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఈ దీనికి ఈ ఈ మృగానికి ఏడు తలలు ఉన్నాయి ఈ ఏడు తలలు ఏంది అనేది నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్పలే ఇన్ని సంవత్సరాలు వాక్యాలు నేను త్వరలో అది ఆరంభించబోతున్నాను బహు కష్టతరమైన బోధ నేను అదికే చెప్పిన రెండు మూడు వారాల క్రితం ఇది ఎంతమంది సహిస్తరో నాకు తెలియదు గాని నా నేనైతే దాన్ని రిలీజ్ చేసేసేస్త నాలో నుంచి అది వెళ్ళిపోవాల్సిందే స్వీకరించే వాళ్ళు ఉంటారు కానీ నేను అనేది ఏంటంటే స్వీకరించిన వారు తునికరిస్తారనేది కాదు నేను అనేది ఏంటంటే నీవు కూడా పరిశీలించాలా ఎందుకు అంటే ఆ పోస్ట్ల నేను ఎన్నిసార్లు మీకు చూపించిన బిర్యాన్లు దిశలోనికుల కంటే గనులు ఎందుకు అంటే వారు చెప్పబడ్డ ప్రతి వాక్యాన్ని పరిశీలించరు ఎట్లా బహు బహుదీర్ఘంగా సంభాషిస్తూ పౌలు వంటి వాడు వచ్చి చెప్తే కూడా ఇతను చెప్పిన వాక్యము ధర్మశాస్త్రానికి అనుగుణంగా ఉందా లేదా అని పరిశీలించి స్వీకరించిన వాళ్ళు అందుకు వాళ్ళు దేవుడి నుంచి అంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నారు నీవు నేను కూడా అంతే మంచి సాక్ష్యం బాల నాకు ఆయన మంచి దాసుడు అన్న సాక్ష్యం నువ్వు పొందుకోవాలా అంటే బెరియన్ల వంటి ఘనత నువ్వు పొందుకోవాలా వాళ్ళు తెసలోనికలి నోబుల్ అనుంది లో దేవర్ నోబుల్ అంటే అంత మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు వాక్యం పట్ల ఆసక్తి కలిగి కాబట్టి చెప్పబడ్డ ప్రతి వాక్యాన్ని పరిశీలించాలని బాధ్యత సరే తృణీకరించము ఇది పరిశీలించము ఎందుకంటే అందులో ఎంత మటుకు సత్యం లేదనేది గ్రహించాలని బాధ్యత నాకు పరిశుధాత్మ అభిషేకం ఉంది అనేసి పరిగెత్తేది కాదు ఆయన దగ్గర చిన్న కోరే కూర్చొని మెల్లమెల్లగా నడుచుకుంటా వాటి అన్నిటినీ నేర్చుకోవాలి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని తగ్గించుకొని ప్రభు ఇది ఏంది ప్రభు దీన్ని అర్థం చేసుకోవాలా ప్రభు అని అడగాలని నేను అట్లా అడుగుతాను ఈ వాక్య అర్థం చేసుకోవాలా ప్రభు అంటే ఇమీడియట్లీ జవాబు రాదు కానీ తర్వాత వస్తుంది జవాబు కాబట్టి పదిహేనవ అధ్యాయంని మనం ఆరంభించక క్లుప్తంగా నేను కొన్ని విషయాలు మీకు విశదీకరించాల్సింది ఏంటంటే పఠన గ్రంథము దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు కాబట్టి దేవుని దృష్టిలో నీకు ధన్యత రావాలా అంటే ను ఆశ్రయింపబడ్డ వాడవు నువ్వు ఆశ్రయిం ఆశ్రయించబడ్డ దానవు అన్న బిరుదు నీకు రావాలా అంటే ను ఈ పుస్తకాన్ని బహు దీర్ఘంగా ధ్యానించాలా ఈ ఒక్క పుస్తకం తప్ప అని ధ్యానిస్తారు క్రైస్తవులు పాస్టర్స్ కూడా నేను గతంలో మీకు చూపించిన ఒకరోజు నేను వైఎంసీఏ సికింద్రాబాద్ వైఎంసీఏలో ప్రాణ గంధంలోని వాక్యాలు చెప్తుంటే ఒక బిషప్ కూర్చొని వెనకాల లాస్ట్లో లాస్ట్ బెంచ్లో లాస్ట్ చీరలో కూర్చొని అంత అయిపోయినాక బయటికి వచ్చినాక నాతో మాట్లాడుతూ సార్ రక్షణ అనుభవము రక్షణ సందేశము ఇవి ఉంట మట్టుకే నాకు తెలుసు పట్టణ గ్రంథంలోని ఏ మూల ఏముందని నాకు ఈరోజు కూడా తెలియదు ఈ మధ్య ఎవరో ఇంకా ఆయన చనిపోయిండి అనేసి సంపద్ చెప్తున్నారు కోవిడ్ తర్వాత కనిపించలేశారు అతను అంటున్నాడు మళ్ళీ ఆయన బ్రతికి మనకు తెలియదు మన దగ్గరికి వచ్చేవాడు పెద్ద మనిషి సిఎస్ఐ చర్చి బిషప్ ఉండే కర్ణాటకలో మంచి వ్యక్తి ఉండే పెద్దవాడు కాబట్టి చాలామంది సేవకులు ఈ పుస్తకాన్ని నిర్లక్ష్యం పెట్ చేసినని చెప్పాను కానీ ఎందుకో దాన్ని అర్థం చేసుకోలేరు చదివిన అర్థం కాదు అని పక్కకు పెట్టేసి ఉండొచ్చు బహుశా కానీ మనం దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాం ఎందుకంటే దేవుడు అన్నాడు మన ప్రవన్నడు దీన్ని ధ్యానించేవాడు ధన్యుడని ధ్యానించడం మళ్ళీ ప్రకటించేవాడు ఎట్లా ధ్యానించితేనే ధ్యాన్యత వస్తే ప్రభుని నువ్వు చూపిస్తున్నావు ఎందుకంటే ప్రకటన గ్రంథం అంటేనే ప్రభుని ప్రకటించడం అన్నట్టు కదా రెవల్యూషన్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ అని ఉంది జీసస్ క్రైస్ట్ అని ఆ పుస్తకం ఇంగ్లీష్లో చదివినప్పుడు కాబట్టి మొదటి అధ్యాయం మన ప్రభుని పరిచయం చేస్తుంది ఆయన రాజులకు రాజు ఎట్లా కనిపిస్తుందనేసి నేను ఒకనొక దినము లాక్డౌన్లో నేను దీర్ఘంగా చూపించిన మొదటి అధ్యాయంలో ఆయన ఎట్లా ఉన్నాడు తెల్లటి నిలువుట ధరించుకొని నడుమునకు బంగారు దట్టి మెడలో బంగారు గొలుసు వేసుకన్ కనిపించాడు ఆయన అంతా గంభీరంగా కనిపిస్తున్నాడు అన్న విషయాడు జ్ఞాపకం చేస్తుంది తర్వాత అదే అధ్యాయము ఆయన మరణము ఆయన పునరుద్ధానం గురించి కూడా మాట్లాడుతుంది తర్వాత ఆయన తిరిగి రానయనాడు అని మొదటి అధ్యాయం ఆ మొదటి అధ్యాయం ముగింపులో మనం చూస్తాము ఏడు నక్షత్రములు ఏడు సంఘాలు అన్న విషయం తర్వాత ఆయన ఈ ఏడు సంఘాలకి శిరస్సు అన్న విషయాన్ని అక్కడ మాట్లాడతాడు అంతతో ఆ అధ్యాయం ముగిస్తుంది రెండవ అధ్యాయము మూడవ అధ్యాయంలో ఈ ఏడు సంఘాలు ఏంది అని వాటి జీవిత విధానం ఎట్లా ఉంది అని కూడా అక్కడ చూపిస్తాడు అన్నట్టు మొదటిదిగా రెండవ అధ్యాయము మొదటి వర్షంలో ఎఫ్ఎస్సి సంఘం ఎట్లుంది అది మొదటి ప్రేమని విడిచిపెట్టింది అని చెప్పిస్తున్నాడు తర్వాత అంటే రక్షణాన్ని పక్కకు పెట్టేసింది రక్షణానమాన్ని పోగొట్టుకుందని చెప్తున్నాడు మొదటి లావ్ని పోగొట్టు మొద మొదటి ప్రేమను పోగొట్టుకుంది అంటే అంటే రక్షణ పోగొట్టుకుంది మొదటి ప్రేమ అంటే ప్రభుని తన జీవితాన్ని సమర్పించుకున్న రోజు అన్నట్టు పాపపు జీవితాన్ని విడిచిపెట్టిన రోజు అన్నట్టు రెండవ అధ్యాయము ఎనిమిదవ అష్టంలో స్మరణ అనే సంఘం గురించి చెప్పబడింది ఈ సంఘము బహుధనికమైంది కానీ చాలామంది ఇందులో చనిపోబోతున్నారు అని చెప్పిండి అన్నట్టు ఎందుకు జీవించే వాళ్ళందరూ చావాల్సిందే కాబట్టి నీ మరణం అగనంత వరకు ఓర్పు వహించుము అని చెప్తున్నంటే మీరందరు చస్తారు అని చెప్తున్నాడు ఎనిమిదో వచనంలో చూస్తాం స్మరణ సంఘం గురించి పన్నెండవ అధ్యాయంలో పెరుగామ సంఘం గురించి చూపిస్తాడు మనం ఇవన్నీ కొన్ని గంటలు ధ్యానించినాం గతంలో రికార్డింగ్స్ ఉన్నాయి గంటలు గంటలు ధ్యానించినాం ప్రతి సంఘం ఈ పేర్లకి ఎఫెసి అంటే అర్థమైంది స్మరణ అంటే అర్థమైంది పెరగమా అంటే అర్థమైంది తుయతయర అంటే అర్థమైంది సార్దిస్ అంటే ఏంది ఫిలజెల్ఫియా అంటే ఏంది లవోధిక్య అంటే ఏంది ఇవన్నీ మనం దీర్ఘంగా వాటి అర్థాలు చూసినాం వాటికి అర్థానికి తగినట్లు వాళ్ళు జీవించని కూడా మనం చూస్తాం ముఖ్యంగా పన్నెండవ వచనంలో ఎన్ని అధ్యాయం పన్నెండవ వచనంలో పెరగమా సంఘం గురించి మనం చూస్తాము ఇది బిలాము బోధ నికులరతుల బోధని అనుసరించిన సంఘం అంటే రెండు రకాల అబద్ధ బోదలని మోసపుచ్చ బోదలని పాటించ అనుసరించిన సంఘం కాబట్టి ఇది అబద్ధంతో కూడిన సంఘం అన్నట్టు పద్దెనిమిదవ వచనానికి వచ్చినప్పటికీ రెండవ అధ్యాయంలో తుయతైర సంఘం గురించి చెప్తుంది తుయతైర సంఘంలో ఏముందంటే యజబేలు బోధ ఉంది అంటాడు ఎజబేలు బోధ గురించి మనం దీర్ఘంగా ధ్యానించినాం బీలాము బోధ ఏంది ఎట్లా అపవిత్రతలో జీవిస్తే దేవుడు శిక్షిస్తాడు దేవుడి శిక్ష నీ మీదికి రావాలంటే వాళ్ళంతటా నువ్వు వాళ్ళని శిక్షించలేవు కాబట్టి వాళ్ళంతట వాళ్ళే శిక్షకి పాత్రలు అగులట్లు వాళ్ళని ప్రేరేపించాలి అది బీలాం బోధ అప్పుడు ఏం చేసిండు బాలాకుకి బీలాం ఇచ్చిన సలహా మోయాబు దేశస్తులు కదా వీళ్ళంతా మోయాబ కాబట్టి బీలాము బాలకుని ప్రేరేపించేంది నీ దగ్గర ఉండే స్త్రీలని ఆ ఇస్రాయల్ గొడవంలోకి పంపిస్తే ఆ స్త్రీలు వాళ్ళతో పోయి విగ్రహాలకి బల విగ్రహాలకు పెట్టిని తినిపించడము వాళ్ళతో వ్యభిచరించడం చేస్తారు అట్ల దేవుని కోపం రగులుకొని ఇష్టాల ప్రిక్షిస్తాడు దేవుడని బీల బీలామి ఇచ్చిన సలహా బహు భయంకరమైన సలహా అసలు అది ఊహిస్తేనే నాకు ఒళ్ళు జల బీలాము గురించి నేను కొన్ని సంవత్సరాల క్రితం జ్ఞనించిన మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో తెలియదు కానీ బీలాము ఏషావు సంతతి నుంచి వచ్చిన వాడు ఏదో మీయుడు అని చూపించిన నేను అయితే ఏషావు శపితమైన గోత్రం అయినా కానీ దేవుడు అటువంటి శపితమైన గోత్రం నుంచి బీలామ అనే ఒక ప్రవక్తను లేవనెత్తిండు బీలామ అది గ్రహించాలా కదా శపితమైన గోత్రం నుంచి దేవుడు తీసుకొచ్చి నన్ను తన ప్రవక్తలాగా మార్చుకుండు కాబట్టి నేను ఎంత జాగ్రత్తగా జీవించాలా కానీ ధన వ్యామోహానికి బానిసైపోయి బాలాకు ఇచ్చిన బహుమనాలను స్వీకరించి ఆయన దేవునికి విరుద్ధంగా పోయి మూసపుచ్చు ఆ ఆలోచన ఇచ్చాడు విగ్రహారాధన లేక వ్యభిచారము అనే ఆలోచన ఇచ్చాడు అట్లా ఆ మోయాబు స్త్రీలు రాజకుమార్తెలు వాళ్ళు వాళ్ళందరినీ బాలాకు పంపిస్తాడు వాళ్ళు పోయి విగ్రహాలను ఎట్లా పూజించాలా వాటికి పెట్టినా ఎట్లా తినాలని నేర్పించి తినడము త్రాగడము వ్యభిచరించడము అట్లా భయంకరంగా పాపంలో నడిపించండు బీలాం తర్వాత మీకు చూపించిన బీలాం ఎట్లా చనిపోయి కూడా ఎవడో ఒకడు సూటిగా వేసి కొడితే ఆది గాలిలో పోయి ఎక్కడి నుంచి వచ్చి నాకు గుట్టుకొని చచ్చిపోతాడు అన్నట్టు బీలాంకి తెలుసు నేను చేసినది బహు భయంకరమైన పాపం అని కానీ ఆయన సమర్థించుకోండి ఏంటంటే నేను డైరెక్ట్గా చెప్పించలేదు కదా అని మనుషులు నేను చేయలేదు కదా పాపం నీ తలంపే పాపంతో కూడింది అన్నట్టు నీ హృదయంలోకి వెళ్ళి పుట్టిందన్నట్టు పాపం కాబట్టి బీలాం బోధ అంత భయంకరమైన బోధ అన్నట్టు నేను గతంలో కూడా చూపించిన నికలైతుల బోధ ఎటువంటిది అనేది దాని తర్వాత బోత తుయతేరలో ఉంది ఎజబేల్ బోదా ఇది నాలుగవ సంఘం ఎజబెల్ బోదా ఎటువంటిది అంటే విగ్రహారాధన మోసంతో కూడింది వ్యభిచారంతో కూడింది కోరు ఇదిగా చెప్పాలంటే బిలామ బోధకి సమంగా ఉందన్నట్టు ఎజబేల్ తేడా ఏంటంటే అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు ఇక్కడ ఒక అన్య స్త్రీ ఉన్నారు అంతే తేడా ఎసబేల్ అంటే అన్య స్త్రీ కదా సీదోనిల రాజకుమార్తె ఆయమే ఆ సీదోను రాజు కుమార్తె ఆమె ఎజబెల్ ఆమెను తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాడు ఈయన ఆ హాబు అట్లా సీదోనిల దేవతలందరినీ ఇస్రాయిల్ ప్రజలు ఈమె ప్రేరేపించి ముఖ్యంగా బయలు దేవత ఆరాధనని ఇస్రాల్ పల్లెకి రుద్దింది ఈమె కుమార్తె దక్షిణ భాగంలోని యూదా రాజ్యానికి తన ఆ యొక్క బయలుదేవత ఆరాధనని రుద్దింది అది మనం చూసిన గతంలో యజబేలు తల్లి అయితే తన కుమార్తె అతలియా అనుకుంటా ఎవరైనా కరెక్షన్ చేయొచ్చు అతలియా యహోషపాతు కుమారునికి అతలియాన్ని పెళ్లి చెప్పి పెళ్లి చేసుకుంటూ తెచ్చుకుంటాడు కోడల్లాగా ఈ అతలియా ఎజబేలు గుణగణాలు తీసుకొచ్చి కాబట్టి ఓ చెప్పాలంటే యజబేలు ఒక వ్యభిచారిణిలా కనిపిస్తుంది తన కుమార్తె కూడా అదే రీతి కనిపిస్తుంది ఇవన్నీ సూచనలు ఇటువంటి బోధలు ఇటువంటి మోసపుచ్చు ఆత్మలు మొహపు చూపు వ్యభిచారము ఇవన్నీ ఈ సంఘంలో ఉన్నాయి అన్నట్టు తూరత ఎర మూడవ అధ్యాయము మొదటి వర్షంలో సార్దీస్ అనే సంఘం గురించి మనం చూస్తాం అక్కడ దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతుంటు నువ్వు బ్రతికిన్నావు అనుకుంటున్నావుగా నువ్వు అంటే అది చచ్చిపోయింది రక్షణ పోగొట్టుకుంది కానీ నీలో ప్రాణం ఉంది అది కూడా చనిపోక ముందు బుద్ధి తెచ్చుకో అంటున్నాడు అయితే సార్దీస్ దొంగ అని నేను కొంతకాలం కిందట ఒక వాక్యం చూపించిన ఎంతమంది జ్ఞాపకం ఉందో నాకు తెలియదు కానీ ఈ సార్దీస్ దొంగ ఎవరు అని అయితే సాధారణంగా మనం చూడం ఎక్కడ వాక్యాలు ఎక్కడ విన్నాం కూడా ఇంటర్నెట్లో ఈ సార్దీస్ దొంగ ఎవరంటే ఏస్ బ్రోవే నేను దొంగ వల్లే వస్తున్నానని ఇక్కడ చూపిస్తాను అన్నట్టు వాక్యం కాబట్టి నువ్వు త్వరగా మేల్కుంటేనే కానీ నువ్వు బ్రతకలేవు అని చెప్తున్నాడు చివరి కొస ప్రాణం మీద నువ్వు ఉండవు అది కూడా నువ్వు పోగొట్టుకోకుంటే మొత్తానికి చచ్చిపోతావు అని చెప్తున్నాడు సాధిస్తుంది చివరిగా ఏడవ వచనంకి వచ్చేటప్పటికీ మూడో అధ్యాయం ఏడవ వచనంలో ఫిలదెల్ఫియా సంఘం గురించి మాట్లాడుతుండ అక్కడ ఫిలదెల్ఫియా సంఘము అంతా బాగున్నట్టే కనిపిస్తుంది కానీ ఒక హెచ్చరిక ఇచ్చిండు దానికి ఏంటంటే నీ యొక్క కిరీటంని నువ్వు కాపాడుకోవాలా అని చెప్తున్నాడు అంటే నువ్వు పోగొట్టుకుంటావు అని చెప్తున్నాడు ఎవరు నీ కిరీటం చెప్పండి ఏసు కదా నీతి సూర్యుడు నీ కిరీటం నువ్వు ధరించుకోవాలని ఏ స్ప్రం ధరించుకోవాలా క్రీస్తు కలిగిన మనసు అంటే కిరీటం అన్నట్టు క్రీస్తు కలిగిన మనసు నీకు ఉండాలా అది అది నిన్ను ప్రొటెక్ట్ చేసుకోకపోతే నువ్వు పోగొట్టుకుంటావు మనసుని అంటున్నాడు ఈరోజు ఎండ్ టైమ్స్లో అదే జరుగుతుంది క్రీస్తు కలిగిన మనసుని పొందుకుంటా అంటే అది పక్కకు పెట్టి వాళ్ళ సొంత మనసుని వాడుతున్నారు అన్నట్టు అందుకు అంటే ఈ సొంత మనసు ఎందుకు ఆడుతున్నట్టు జస్టిఫికేషన్స్ ఓపిక ఒక గంట ప్రార్థన చేయాలంటే ఓపిక అందుకు సొంత మనసు ఉపయోగించి పరిగెత్తిపోతుంటారు బయటికి టకటక ప్రార్థన చేసుకుంటారు పరిగెత్తి వెళ్ళిపోతుంటారు అట్లా సమల సమ సమశ్రమల గుండా పోతూ ఉంటారు చివరిగా మూడవ అధ్యాయం పద్నాలుగవ శ్రమంలో లవదికి సంఘం గురించి అక్కడ చెప్పడింది అది నులివచ్చని సంఘం బహుధనికమైన సంఘం కానీ నువ్వు దిగంబరివి అంటున్నాడు అంటే నీ దగ్గర నీతి వస్త్రం లేదు ప్రభుని నువ్వు ధరించుకోలేదు నువ్వు గుడ్డివాడివి నీకేం తెలియదు వాక్యం నువ్వేం చూస్తలేవు దాని తర్వాత నువ్వు దౌర్భాగ్యుడు అంటాడు ఇంతగానం చర్చని అంటే చివరి సంఘం అన్నట్టు అది మొదటి నుంచి చివరికి వచ్చేటప్పటికీ సంఘము నిలివెచ్చని సంఘంగా అయిపోయింది బహుధనికంగా అంటే ధన వ్యామోహము డబ్బుతో కూడింది అన్నట్టు సంఘం ఈరోజు ఉంది నీతి వస్త్రాలు ఓగొట్లు ఉంది గుడ్డిది ఏం చూడలేని స్థితిలో ఉంది దాని తర్వాత అంటే ఆధారం లేదన్నట్టు ఇంకా ప్రభుని విడిచిపెట్టింది కాబట్టి ఆధారం లేదన్నట్టు కాబట్టి మొదట ఎఫసి సంఘము అయితే చివరిది లవదికే సంఘం లవదికే సంఘంలో మనం ఏం చూస్తున్నామంటే ఆయన తలుపు చర్చి బయట తలుపు కొడుతున్నాడు అక్కడ వాక్యం పదిహేనవ వచనంలో చూస్తాం అది కానీ రెండవ అధ్యాయం మొదటి వచనంలో చర్చి మధ్యలో ఉన్నాడు ఆయన అంటే మొదటి సంఘం కాలంలో ఆయన చర్చి మధ్యలో చివరి సంఘ కాలంలో ఆయన చర్చ బయట ఉన్నాడు ఈరోజు ఉన్నది లవౌదిక్య సంఘం కానీ ఇది ఒకటి గమనించాలా ప్రతి సంఘములో ఈ గుణగణాలన్నీ కనిపిస్తాయి ఈరోజు మీరు ఏ చర్చ చూసినా కానీ ఎఫసిక్ గుణగణం కనిపిస్తుంది స్మరణ గుణగణం కనిపిస్తుంది పెరగమా గుణగణం ఉంటుంది దానికి తుయతయర గుణగణం ఉంటుంది సార్దీస్ గుణగణం ఉంటుంది ఫిలదిల్ఫియా గుణగణం ఉంటుంది లవ లవౌదికియ గుణం కూడా ఉంటుంది కానీ కామెంటరీస్ అలా ఏముంటుందంటే ఇవన్నీ ఒకప్పుడు ఉండే చర్చలు ఇప్పుడు లేవు అంటారు ఇప్పుడు ఉంది ఒకటే లవదికి అంటారు కానీ ప్రభు మనకి చూపించే గతంలో ధ్యానించినప్పుడు ప్రే చర్చ తీసుకున్నా ఈ అన్ని గుణగణాలు కనిపిస్తాయి అది మొదటి ప్రేమను విడిచిపెట్టింది ధనికమైపోయింది చావబోతుంది విలామ బోధ ముహప్పు చూపులు నికలేతల ఉండడము ఆడంబరంగా జీవించడం ఎజబేలు బోధ విగ్రహారాధన మోసము అపవిత్రత కొస ప్రాణంతో ఉన్నాయి చివరికి నీతి వస్త్రాన్ని ధరించుకోవడం లేదు విడిచిపెట్టేసినాయి దిగంబరీగా ఉన్నాయి క్రీస్తు కలిగిన మనసు లేకపోయే చివరికి వస్త అయితే సంఘం సంపూర్ణంగా అట్లా తయారవుతుందా అంటే చూపించిన ప్రతి సంఘం సంపూర్ణంగా ఉంటుందా కాదు ఎందుకంటే మూడవ అధ్యాయం తర్వాత నాలుగవ అధ్యాయంకి వస్తేప్పటికీ దేవుడు ఒక దూత ద్వారా యూహాంతాను మాట్లాడుతుంది ఇప్పుడు నువ్వు పరలోకానికి వచ్చే చూడు ఇక్కడ ఇక్కడ పైకి వచ్చే చూడు ఏం జరుగుతుందో ఈ లోకంలో ఏమని కాబట్టి నాలుగవ అధ్యాయం అంతా యోహాను పరలోకం పోయి అక్కడ దేవుని యొక్క సింహాసనాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇదొక ఆశ్చర్యమైన విషయం కొంతకాలం కిందట మనం ధ్యానించినాం ఎఫ్ఎస్లో రాసిన పత్రిక ఆరో అధ్యాయము రెండవ వర్షాల మనము ఎన్ని రెండవ అధ్యాయము ఆరో వర్షంలో చూసినాం మనము ప్రస్తతము ఆయన సన్నిధిలో ఉన్నాం మన ఆత్మ అక్కడికి వెళ్ళి ఉందనేది అక్కడ అక్కడ అక్కడ వెళ్ళి ఉన్నప్పుడు నువ్వు అవన్నీ తెలుసుకోవాలి కదా కొత్తగా చదివేస్తే కాదు కదా పరలోకం అక్కడ ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోవాలి భక్తుడు అక్కడ కూర్చుంటే నాలుగవ అధ్యాయంలో ఆయనకి సింహాసనంగా అనిపిస్తుంది దాని ఇటు పన్నెండు కుర్చీలు అటు పన్నెండు సింహాసనాలు ఇరవై మంది కూర్చున్నారు ఇక్కడ అక్కడ మధ్యలో ఆ యొక్క గ్రంథము దాని ముద్రని విప్పుటకు యోగ్యుడు ఎవడు అని ప్రశ్నేస్తుంటే గొరపిల్ల వచ్చి విప్పినట్టు మనం అక్కడ చూస్తాం కేసులో తప్ప ఎవ్వరు ఆ గ్రంథంని ముద్ర గ్రంథానికి పడ్డ ముద్రని విప్పలేరు ఆయన విప్పగలడన్న విషయాన్ని అక్కడ మనం చూస్తాం అన్నట్టు నాలుగవ అధ్యాయం విప్పినప్పుడు ఏం జరుగుతుంది ఐదవ వచ్చ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు కాబట్టి నాలుగవ అధ్యాయంలో అక్కడ వెళ్ళడము ఐదవ అధ్యాయం అంతా ఆ యొక్క పర్లోకపు సభ అంటాం దాన్ని లేక డివైన్ కౌన్సిల్ అంటాం మనం దైవికమైన సభ అక్కడ ఈ ఇరణాలు పెద్దలు ఉండడము గొరపిల్ల ఆ యొక్క ముద్రను విప్పడము అందరూ యేసు ప్రభుని శృతించడం అంటే ఏంటంటే ఐదవ అధ్యాయంకి వచ్చేటప్పటికీ యేసు ప్రభు యొక్క అధికారము పర్లోకంలో ఎట్లా ఉందని చూపిస్తుంది ఆ పుస్తకం ఆ అధ్యాయం అంతా కాబట్టి ఆయన అంటున్నాడు మతార్త ఇరవై చివరి వర్షంలో ఇప్పుడు నాకు పర్లోక ముందును సర్వ అధికారము అనుగ్రహించబడే నువ్వు కాబట్టి అంటున్నాడు దేర్ ఫోర్ కాబట్టి ఇప్పుడు మీరు పోయి చేయండి చెప్పండి అంత సృష్టి మీద నాకు అధికారం ఉంది కాబట్టి నేను చెప్తున్నా వెళ్ళండి పోయి చెప్పండి అని కాబట్టి పర్లోకపు దర్శనము చూడాలా అంటే అటువంటి ఆసక్తిని కూడా ఉండాలా దాని తర్వాత ఈ పుస్తకం విప్పినాక ఏం జరిగిందనేదే ఆరవ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది ఆరవ అధ్యాయంకి వచ్చేటప్పటికీ మనం ఏం చూస్తామంటే చర్చు నాలుగు భాగాలుగా విభజింపబడడం క్రైస్తవ సంఘము నాలుగు భాగములుగా విభజింపబడడం మనం చూస్తాం ఆరవ అధ్యాయం నుంచి మొదలుకొని ఇరవై అధ్యాయం వరకు ఈ నాలుగు భాగాలు ఉంటాయి అయితే ఆ మొదటి మూడు భాగాలు లోపల ఉంటే నాలుగవ భాగం బయట ఉంటుంది ఎప్పుడు అది మనకు కనిపిస్తూనే ఉంటుంది బైబుల్ అంతా ముఖ్యంగా మనము కీర్తన గ్రంథము మొదటి అధ్యాయం చూసినప్పుడు అక్కడ మనం చూస్తాం మొదటి అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక అది మొదటి గుంపు రెండవ గుంపు పాపుల మార్గంన నిలువక అది రెండో గుంపు అపహాసకులకు కూర్చుండ చోటున కూర్చుండక అది మూడవ గుంపు అయితే మన నాలుగో గుంపు ఎక్కడుంది ప్రజలంటే యహోవ ధర్మశాస్త్రాన్ని దివరాత్రంలో ధ్యానించే గుంపు అది నాలుగో గుంపు ఆ మూడు గుంపుల సహవాసంలో ఎప్పటికి ఉండదు ఈ నాలుగో గుంపు ఎందుకు అంటే ఇది ఎప్పుడు బయట ఉంటది లవధికే సంఘ కాలంలో ప్రభు బయట తలుపు కొడుతున్నాడు ఆయన ఎక్కడుంటే ఈ నాలుగో గుంపు అక్కడుంటుంది అన్నట్టు గౌరపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి అని మనం చూసినాం వాక్యం గతంలో ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయంలో చూస్తాం గౌరపిల్ల ఎక్కడికి వెళ్తే వీళ్ళు అక్కడికి వెళ్తారన్నట్టు ఈ నాలుగో గుంపు పరిశుద్ధుల గుంపు అన్నట్టు కాబట్టి దావిద్రాజుకి అది బయలుపరచబడింది దాని తర్వాత అనేక మందికి బయలుపరచబడింది మనకు కూడా బయలుపరచబడింది రెండు వేల ఎనిమిదవ సంవత్సరం ఆరో రెండు ఆరు నుంచి మనం చూస్తున్నాం ఈ వాక్యాలు ఎంతమంది జ్ఞాపక ముందుగానే అయితే ప్రటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయకు వచ్చినప్పటికీ పదవ మనం చూస్తాము ఈ నాలుగు గుంపుల గురించి మొదటి గుంపు అన్యాయంగా జీవించేది రెండవ గుంపు అపవిత్రంగా జీవించేది మూడవది స్వనీతిని ఆధారపడ్డ నీతిమంతుల గుంపు నాలుగవది పరిశుద్ధుల గుంపు కాబట్టి ఇవన్నీ చివరి అధ్యాయం వరకు బైబిల్లో కనిపిస్తూ ఉన్నాయి మనకి కాబట్టి మొదటి మూడు గుంపులకి ఏం జరగబోతుంది అనేదే ఆరవ అధ్యాయం మొదలుకొని ఇరవై అధ్యాయం వరకు పోతుంట మొదటి మూడు గుంపులకి ఎట్లా శిక్ష ఉండబోతుందని ఎందుకంటే ఆవిడు అన్యాయంగా జీవిస్తున్నాడు ఒకడు అపత్రంగా జీవిస్తున్నాడు మూడవ గుంపు గోడ మీద పిల్లిలాగా ఇటు అటు ఉంటారు అన్నట్టు కొంతసేపు పరుశులతో పాటు ఉంటారు మరి కొంతసేపు ఆ మొదటి రెండు గుంపులతో పాటు ఉంటారు ఎక్కువ మటుకు మొదటి రెండు గుంపులతో పాటు ఉంటారు అందుకు వాళ్ళకు దుస్థితి ఈ మూడో గుంపు కూడా పడుతూ ఉంటుంది అదే మనం ఎన్నిసార్లు చూసినాం వాక్యాలు బైబిల్లో కానీ ఈ నాలుగో గుంపు ఈ మూడు గుంపులను చూసి ఏం చేయాలా మేము అన్నప్పుడు దేవుడు చూపిస్తుండడు మూడో గుంపుకి ఎట్లా మీరు బుద్ధి చెప్పగలరు ఎట్లా మీరు ఈ వాక్యాలు చూపించగలరు ఓర్పు ఉంది పరిశుద్ధుల ఓర్పు ఇందులో పరిశుద్ధుల ఓర్పు సహనము కనిపించిన నుండి వాక్యం మనం చూసినా పోయిన వారం పరిశుద్ధుల ఓర్పు ఇందులోనే ఉంది ఏంది అది ఈ మూడో గుంపుకి నువ్వు జాగ్రత్తగా ఈ సత్యాన్ని ప్రకటిస్తే ఆ మొదటి రెండు గుంపుల సవాసం నుంచి బయటకు వస్తారు కానీ ఆలస్యం అయిపోయింది వాళ్ళ జీవితాలలో వాళ్ళు బహు లేటుగా నీ యొక్క వాక్యాన్ని వింటున్నారు అంటే నువ్వు లేట్గా చెప్పిన వాని కాదు నువ్వు చెప్తున్నావు రెండు వేల ఎనిమిది సంవత్సరాల నుంచి కానీ ఎవడు వింటలేరు కదా వినేవాడు త్వరగ్గా బయటకు వచ్చేసి ఆ పరిశుద్ధుల గుంపులు జమ అయిపోయాడు జాబితా అయిపోయాడు ఎందుకంటే ఒక పాట ఏ గుంపులుంటి గుర్తిరిగి తెలుసుకో అని పాడతారు కానీ ఏ గుంపులు ఉండవో ఎప్పుడు వాడికి ఎందుకంటే అసలు ఎన్ని గుంపులున్నా తిన్నప్పుడు ఎట్లా ఏ గుంపులు ఉన్నావో ఓ పాస్టర్స్తో మాట్లాడేటప్పుడు నేను ఈ విషయం జ్ఞాపకం చేసిన ప్రకటన గ్రంథంలో ఇట్లా నాలుగు గుంపులు ఉన్నాయి నువ్వు ఏ గుంపులున్నావో నీకు ఎట్ట తెలుసు అంటే ఎవరిని ఎవరు జరుదస్తులేరు ఎవరు జవాబు ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే మీరు ఎట్లా ఫస్ట్ రెండు గుంపులు ఉండరు అన్యాయం చేసే గుంపులో ఉండరు అపవిత్రంగా జీవించే గుంపులో ఉండరు కానీ రెండు గుంపులు తర్వాత నీతిమంతుల గుంపు ఉంది పరిశుద్ధుల నువ్వు ఏ గుంపులు ఉన్నావా డిస్టర్బ్ అయిపోయారు నువ్వు నీతిమంతుల గుంపులో ఉన్నావా పరిశుద్ధుల గుంపులో ఉన్నావా అంటే తేడా ఉంది అక్కడ అంటే పరిశుద్ధుడు నీతిమంతుని కంటే మరి ఎక్కువగా జీవించిన వాడుపర్దే ప్రభు కొరకు అంటే ప్రభు జ్ఞానాన్ని తెలుసుకొని ప్రభు వాక్యాన్ని గ్రహించి విధేయత చూపించి ప్రభుత్వ సంభాషించే వాళ్ళు వీళ్ళు ఆయనతో పాటు సింహాసనముల మీద కూర్చొని ప్రలోకంలో ప్రతిరోజు ఆయన చెప్తున్న మాటలన్నీ విని భూమి వచ్చి మళ్ళా చెప్తున్నారు అందులో నువ్వు నేను ఉండాలా నువ్వు నేను ఉన్నామనుకోవాలా నేనున్నాను అనుకుంటే ఎప్పుడు కాబట్టి మత్తైసు వార్త పదమూడవ అధ్యాయము వాక్యం బహు డేంజరస్ వాక్యం నాకు విరుద్ధంగా అనేక మంది లేయడానికి కారణం కూడా అదే అధ్యాయం అన్నట్టు పదమూడవ అధ్యాయం ముప్పై మూడవ మనం చూస్తాం అక్కడ పర్లోక రాజ్యాన్ని దేనితోని పోల్చాలని దేవుడు మాట్లాడతాడు మన ప్రభు పర్లోకరాజ్యాన్ని దేనితోని పోల్చాలా ఈరోజు ఎట్లా ఉంది పర్లోకరాజ్యం అని ఆయననే చెప్తున్నాడు అక్కడ ఎట్లా ఉంది అంటే ముప్పై వచనంలో ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కొంచెముల పిండి త్రీ మెజర్స్ ఆఫ్ ఫ్లోవర్ అంటారు లేక డవ్ అంటారు మూడు కొంచెంలు కొలతలు మూడు కొలతలు ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కొంచెంల పిండి అంటే పర్లోకరాజ్యాన్ని ఒక స్త్రీతో పోలుస్తున్నాడు ఆ స్త్రీ జీవితం ఎట్లుంది మూడు కొంచెంల పిండిని తీసుకున్న జీవితాన్ని పోలి తర్వాత ఏమంటుండు ఆ మూడు కుంచెంల పిండిలో అంటే మంచి పిండి మూడు కొలతలు అంటే మూడు బాక్స్ మూడు బేసన్లు అనుకోండి లేక మూడు బేసన్స్లల్లా పిండేసి వేసి పిసికి పెట్టుకుంటే రొట్టె చేసుకోవడానికి అంతకుముందు దాచిపెట్టిన పులిసిన పిండిని ఆ మూడు ముద్దలతో కలిపేసిన పిండితో పోలి ఉంది అంటాడు పర్లకరాజ్యం ఈరోజు అంటే ఆ మూడు ముద్దలు కూడా పులిసిపోయినాయి అని చెప్తున్నాడు ఏసు ప్రభు అంటే చివరి కాలంలో పర్లక రాజ్యము సంపూర్ణంగా పులిసిపోయింది అని చెప్తున్నాడు అంటే పులుపు పాపానికి సాదృశం కదా బయటికి కన్య కన్య బుద్ధి లేనిది అని ప్రభు మాట్లాడతాడు ఇరవై యాదో అధ్యాయంలో మత్స్సు వార్త ఇరవై అధ్యాయంలో బుద్ధి లేక ఉంది ఎందుకు నీ కన్యకనే అంటే రక్షణ అనుభవం ఉంది కానీ బుద్ధి లేదు అంటే కేవలం రక్షణ పొందితే సరిపోదని చెప్తుంది వాక్యం నీ రక్షణని నీ పిలుపుని నీ ఏర్పాటుని నిశ్చయం చేసుకోమంటాడు నీ పిలుపుని నీ ఏర్పాటుని నువ్వు నిశ్చయం చేసుకోవాలా చివరి వరకు అంతవరకు సహించాలా వీళ్ళు అట్లా కాదు ఒకసారి రక్షణ పొందిన నాకు ఏం లేదు గ్యారెంటీ పర్లోకం అనుకుంటున్నారు పర్లోకం కొరకు ప్రయాసపడాల కొట్లడాలని వాక్యం ఎరుకు మార్గంలో ప్రవేశించకు ప్రయాసపడమనడం లేదా దేవుడు కానీ ఈరోజు విశాలం కోరుకుంటున్నారు అందరూ కంఫర్టబుల్ లైఫ్ కోరుకుంటున్నారు విశాలం విశాలం విశాలం ఎవరికి ఇష్టం లేదు ఎరుకు మార్గం కానీ మనం మటుకు ఇరుకు మార్గంలోనే మనం పరిగెత్తుతున్నాం బహు కష్టం అది కానీ అందులోనే ఆ సంతోషం ఉంది ఎందుకంటే ఇది నేనిచ్చు కాడి అన్నాడైనా నా కాడి తేలికైంది నా భారం సులువైంది అన్నాడు కాబట్టి నా ఎద్దకు వచ్చి నేర్చుకొని దాన్ని మోయడం మొయ్యండి అన్నాడు మనం అది చేస్తున్న మీరు వచ్చి గ్రంథము పదహారవ అధ్యాయంకి వచ్చినప్పటికీ ఈ మూడు గుంపులు ఏమైనాయి అని చూపించిండు అని మనం చూసినాం కూడా అట్టుపోయిన వారం అట్లేక రెండు వారాల క్రితం ఒక్కసారి చూడండి పదహారవ అధ్యాయం ఎందుకంటే ఇక్కడ నుంచి మనం మళ్ళా పదిహేనుకి వచ్చేస్తాం మత ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో చివరికి ఏం జరిగిందనేది ఆ ప్రసిద్ధమైన మహాపట్టణము అంటే బబులోను మూడు భాగం లాయను కాబట్టి చివరికి వచ్చేటప్పటికీ ఈ మహాపట్టణము ఈరోజు లేదది ప్రకృతి సహజంగా లేదు కానీ ఆత్మీయంగా కనిపిస్తుంది అది అది మతపరమైన క్రైస్తవ జీవితం అని ఎన్నిసార్లు నేను చూపించిన రుజువు కూడా చేసినాం అది మరోసారి తిరిగి తిరిగి ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగంలాయను కాబట్టి ఈ మూడు భాగంలో ఎందుకు మూడు భాగంలో అంటే మళ్ళీ నాలుగో భాగం ఎక్కడ కనిపించేదే నాలుగవ భాగము ఆయన చెంగున ముడివేయబడిందనే ఒక వాక్యం చూపించిన కొన్ని సంవత్సరాల క్రితం గ్రంథం నుంచి ఎహెచ్కేల్స్ ఏమంటాం మరి ఎహెచ్కేలు వెంట్రుకలు హెచ్కేలు వెంట్రకలు అన్న వాక్యము అందులో ఒక చిన్న వెంట్రుకల భాగం తీసుకొని ఆ యొక్క ప్రవక్త తన చెంగున ముడి వేసుకున్నాడన్న విషయం చూపించిన వాక్యం తగిన మూడు భాగంలో ఒకటి కత్తితో కొట్టబడము మరి గాలికి ఎగర అవన్నీ మనం చూసినాం ఒకటి అగ్నిలో వేయబడడం అవన్నీ చూస్తాం మనం అక్కడ ఆ వెంట్రకలు కత్తిరించుకొని ఆయన తల కత్తరించుకొని గొరిగించుకొని గడ్డం గొరిగించుకొని ఆ వెంట్రకలన్నింటినీ నాలుగు భాగములు చేసినట్లు మనం చూసినాం గతంలో నాలుగు భాగములులో మూడు భాగములని ఎట్లా ఆయన ఏం చేసే అనేది మనం చూసినాం ఒకటి మంటలు ఒకటి గాలికి ఎగర మరి ఒకటి దాని వెంట అగ్ని కత్ కత్తిపోవడం కడ్గం పోవడం తర్వాత మీ చివరికి మిగిలిన ఆ యొక్క చిన్న కట్ట వెంటకల ఉప్పు తీసుకొని తన చెంగున ముడి వేసుకున్నాడు అని తర్వాత ఆ చెంగన ముడి వేయబడ్డ వెంటకల నుంచి కొన్నిటిని తీసి అగ్నిలో వేస్తే ఆ అగ్ని పోయి దహించి వేసిందని నేను చూపించిన అవి బహు ఆశ్చర్యకరమైన బోధలు ఆ రోజులలో ఎక్కడ పౌరుషంతో రోషంతో వాటన్నిటిని మనం ప్రకటించడం ఆ రోజులలో వాక్యాలు అవి ఎన్నో సంవత్సరాల మాట నేను చెప్తున్నా ఇవన్నీ తిరిగి మళ్ళీ ఈరోజు వచ్చినాయి దాని తర్వాత కాబట్టి ఈ మూడు మూడు భాగంలో పట్టణము ఏమైంది అనేది మనం అక్కడ చూస్తాం అయితే ఈ మూడు మరి నేను త్వరలో చూపించబోతున్నాను అవి ఈ మహాబబులోని పట్టణము మూడు భాగంలో ఎంత భయంకరంగా ఉంది అన్న విషయము దీని మనం బహు దీర్ఘంగా ధ్యానిస్తా ఎందుకు మూడుగా విభజింపబడ్డాయి కొలత వేసిండు దేవుడు ఆయన కొలత వేస్తే ఆయన కొలతకు తగినట్లు ఉంటే నేను కాపాడుకుంటాడు ఆయన కొలతకు ను తగినట్టు లేకపోతే నిన్ను గుంపుగా విభజింపజేస్తున్నాడు కాబట్టి ఏ గుంపులో ఉన్నావో నువ్వే గుర్తిరిగి తెలుసుకోవాలా ఈ పులిసిన గుంపులో ఉన్నావా పులుపు లేని గుంపులో ఉన్నావా కాబట్టి కొన్నిసార్లు కొంతకాలం కిందట ఒక పాస్టర్ వాక్యం చెప్తుంటే విన్నా ఎప్పుడు నేను పేర్లు తీసుకోలేదు ఏ చర్చ పేరు తీసుకోను ఏ పాస్టర్ పేరు కూడా తీసుకోను కానీ ఇట్లా బోధలు కూడా ఉన్నాయని చూపిస్తాను అన్నట్టు అట్లాంటివి నాకేగా కాబట్టి నేను కూడా పరీక్షించుకోవాలని స్వీకరించాలా లేదా తీర్మానించుకుంటా ఉంటాను ఆయన ఏం చెప్పిండంటే పర్లక ఆ స్త్రీ తను తీసుకున్న మూడు కొంచెంలో పిండిని అంతకుముందు పులిసిన పిండిని కలిపిన పిండితో పోలి ఉంది అంటే ఆయన ఏమంటుండంటే ఈ పిండి బాగా పొంగి సంఘం బాగా వర్దిల్లుతుంది చెప్తున్నాడు అతికినట్టే లేదు అంటే పరిశుధాత్మ నడిపింపు లేకపోతే అట్లాంటి పిచ్చి పిచ్చి బోధలన్నీ బయటకు అన్నట్టు కాబట్టి సరే మనకు అవకాశం లేదా హెచ్చరించడానికి నేనైతే లెటర్స్ రాసేటప్పుడు మెయిల్స్ కొట్టే షెట్ని నేను లేకుంటే కామెంట్స్ ఆ షెట్ని దీన్ని ఇట్లా అర్థం చేసుకున్నావు ఇది కరెక్ట్గా ఆక కాకు కాకపోవచ్చు కదా అని పులుపు పాపానికి సాదృశం కదా మళ్ళీ మూడు పర్లోక రాజ్యము పులుపుతో ఎందుకు పోల్చిన దేవుడు అది నిషిద్ధమైంది ఏది కూడా నేను ఇంత పాపమున్న వ్యక్తి పర్లోకంలో అడుగు పెట్టలేడు కదా మళ్ళీ అటువంటి స్థలంలో పులుపు ఎట్లుంటుంది ఏసుప్రభు చెప్తున్న మాటలు కదా మత వార్త పదమూడు అధ్యాయంలో దీంతో నీ పోల్చాలా పర్లోక రాజ్యాన్ని ఈరోజు పులుపుతో ఆ స్త్రీ తీసుకున్న పిండి పులిసిపోయింది స్త్రీ అంటే మా క్రైస్తవ జీవితం పులిసిపోయిన పిండితో పోలిందని చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ పులుపులో ఉన్న ఈ మూడు గుంపులకి ఏం జరగబోతుంది అనేది మనము ప్రకటన గ్రంథము ఎక్కడ చూస్తున్నాం మనం ఆరవ అధ్యాయం నుంచి చూస్తాం ఆరవ అధ్యాయంలో ఈ నాలుగు గుంపులు విభజింపబడము మొదటి మూడు గుంపులకి శిక్ష ఉంటే నాలుగవ గుంపు తప్పించుకుంటూ ఉంటుంది ప్రతి శిక్ష నుంచి తప్పించుకుంటూ ఉంటుంది అదే మనం దీర్ఘంగా చూస్తాం ముఖ్యంగా ఆరవ అధ్యాయం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఆరవ అధ్యాయము గతంలో మనం చాలా కొన్ని గంటలు ఎన్ని గంటలు నా జ్ఞాపకం లేదు కానీ చాలా గంటలు రికార్డింగ్ చేసినాం ఆరవ అధ్యాయం అంతా ఆరవ అధ్యాయంలో ఏం చూస్తామంటే ఆ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది అనేది ఏడు ఏడు ముద్రలు అన్న విషయం అక్కడ చూస్తూ ఉంటాం లేక సెవెన్ సీల్స్ అని కూడా చూసినాం మనం ఆ ఏడు ముద్రలు విప్పినప్పుడు ఏం జరిగింది విషయాన్ని మనం చూస్తాం మొదటి ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది రెండవ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది మూడవ ముద్ర విప్పినప్పుడు నాలుగు ఐదు ఆరు ఏడు ముద్రలు విప్పినప్పుడు ఏం జరిగినాయి అన్న విషయము అక్కడ మనం చూస్తాం అయితే మొదటి ముద్ర ఆరవ అధ్యాయం మొదటి వర్షంలో తెల్లని గుర్రం కనబడను దాని మీద ఒకటి బిల్లు పట్టుకొని కూర్చొని ఉండేను అతనికి ఒక కిరీటం ఇవ్వబడను అతడు జయించచ్చు జయించటకు బయలు అని చూసినాం మనం కాబట్టి మొదటి ముద్ర విప్పినప్పుడు ఈ లోక లోకమంతా రక్షణ సందేశం బయలుదేరిందన్న విషయాన్ని మనం చూస్తున్నాం దాని తర్వాత రెండవ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది ఎర్రని గుర్రం అనొకటి మనం చూసినాం ఎర్రని గుర్రం బయలుదేరను ఎందుకు మనుషులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడను అంటే దేవుడు అధికారం రాదు ఎందుకంటే ప్రతి అధికారము పైనుండి ఇవ్వబడాల్సిందే అనుంది వాక్యం పౌలు జ్ఞాపకం చేస్తారు దాన్ని భవిష్యత్తు మోతికి రాసిన పత్రికలు అనుకుంటా ప్రతి అధికారము పైనండే వస్తుందంట ఈ లోకంలో ఎవడు మినిస్టర్ కావాలన్నా ఎవడు గవర్నర్ కావాలన్నా ఎవడు ఎటువంటి అధికారి కావాలన్నా పైనుంచి రావాల్సిందే అంట అధికారం అన్ని అక్కడ డిసైడ్ చేసుకుంటారు ఆ దైవికమైన సభలు ఎందుకంటే ఆకాశంలో మహాకాశంలో అక్కడ రకరకాల మనుషులు ఉంటారు పురాతనమైన భక్తులు ఉంటారు వాళ్ళు తీర్మానిస్తూ ఉంటారు దేవుని వాక్యానికి అనుగుణంగా దేవుని వరాన్ని స్వీకరించి దేవునితో సంభాషిస్తూ ఉంటారు ప్రార్థనా పూరకంగా దేవుడి సంభాషణలో వాళ్ళకి జవాబు ఇచ్చినప్పుడు వాళ్ళు అక్కడ తీర్మానించుకొని ఇక్కడ అమలు పరుస్తూ ఉంటారు వాళ్ళు ఇక్కడ అమలు ఈ లోకంలో అధికారులు వస్తూ ఉంటారు ఏ దేశానికి ఎవడు ప్రైమ్ మినిస్టర్ కావాలా ఎవడు ప్రెసిడెంట్ కావాలా అనేది అక్కడ డిసైడ్ అవుతాయి ఇక్కడ కావు ఇక్కడ మనుషులు ఉత్తగా ఓట్లు వేస్తారు అంతే కానీ సెలక్షన్స్ అన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇది సృష్టి అంతా అయినది ఈ దేశాలన్నీ అయినయి ఆయన ఈ దేశాలు ఎట్లా ఉండాలనో ఆయన అనుగుణంగా పోతూ ప్రభు అనుగుణంగా ప్రభు ప్లా ప్రణాళికలు ఎందుకంటే ఆయన సంకల్పాలు అన్నీ నెరవేరుతూ ఉంటాయి ఏవి కూడా తారుమారు వీలే లేదన్నట్టు ప్రతిదీ రోజు జరుగుతుందంటే ఆయన సంకల్ప ప్రకారంగానే అనుకుంటారు వాళ్ళు తీర్మానించుకొని తీసుకుంటున్నట్టున్నారు కానీ కానే కాదు అది కాబట్టి రెండవ ముద్ర విప్పినప్పుడు ఎర్రగుర్రము ఆ ఎర్రగుర్రం ఏందనేది నేను కొన్ని గంటలు రికార్డింగ్స్ చేసి చూపించిన రోజులలో అది స్టేజ్ మీద చెప్పబడ్డ వాక్యం దాని రికార్డింగ్స్ లెవెల్స్ వేరేగా ఉంటాయి సమ్ ఎక్కువ రూమ్ ఎక్కువ పెద్ద హాల్లో మాట్లాడినట్లుంటుంది సౌండ్ కానీ చూసిన చాలా క్లియర్గానే ఉన్నాయి రికార్డింగ్స్ ఓపిక వినొచ్చు మూడవ ముద్ర విప్పినప్పుడు ఇది ఐదవ వర్షంలో చూస్తాం ఆరో అధ్యాయం ఐదవ వచనంలో నల్లని గుర్రం కాబట్టి రెండవ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రము మూడవ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రం బయలుప బయలుదేరుతుంది ప్రపంచం అంటే నలుపు అనేది అన్యాయానికి సాదృశ్యం మోసానికి సాదృశ్యం అని గుర్తుంచి ఎందుకంటే నలపట చీకటి కదా చీకట్లో పాపం చేస్తూ ఉంటారు కాబట్టి ఉదయం పూట కూడా చీకట్లోనే ఉంటారు మనుషులు ఎందుకంటే ఎక్కడ చూసినా బిజినెస్ పాపంలోనే ఉంది కదా ఈరోజు ఈరోజు ప్రతి ఒక్క బిజినెస్ అన్యాయంగానే ఉంటుంది రికార్డ్స్ అన్ని తారుమారే అకౌంట్స్ అన్ని వంకర్ టింకర్ రాస్తారు ఫడ్జింగ్ ఆఫ్ అకౌంట్స్ అంటారు దాన్ని ఈ కామర్స్ పిల్లలు ఫడ్జింగ్ ఆఫ్ అకౌంట్స్ అంటే ప్రతి లెక్క తాపు చూపిస్తారనట్టు ఎందుకంటే ఖర్చు పెడతాడు బిల్స్ ఉండవు దొంగ బిల్స్ పెడతారు అన్నట్టు ఆడిటర్ దాన్ని సర్టిఫై చేస్తాడు డబ్బులు తీసుకొని ఆస రిపోర్ట్ సబ్మిట్ చేస్తే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది అట్లా ఎక్కడ చూసినా మొత్తం మోసంతో కూడింది అన్నట్టు పాపంతో కూడింది ఇప్పుడు నడుస్తుంది అన్నట్టు అయితే మనకు దేవుడు చూపించండి ఏంటంటే మొదటి ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది అది నడుస్తూనే ఉంది ఏడవ ముద్ర విప్పేంత వరకు మొదటిది ఆరంభమై కంటిన్యూ అవుతుంటే కొంతసేపటికి రెండవది ఆరంభమై కంటిన్యూ అవుతూ ఉంటే మూడవ ఆరంభమే కంటిన్యూ అవుతూ ఉంటుంది అట్లా ఈ ఏడు ముద్రలు విప్పినప్పుడు ఏం జరుగుతున్నాయో అవన్నీ నడుస్తూనే ఉన్నాయని దేవుడు మనకు చూపించండి ఆ ముద్ర విప్పినప్పుడు పాండుర వర్ణం గల గుర్రం కనబడను దాని మీద కూర్చిన వాని పేరు మృత్యువు పాతల లోకము వాని వెంబడించెను కట్కంబలను కరువులను మనుషులను చంపుటకు వానికి అధికారం ఇవ్వబడింది కాబట్టి అక్కడ మనం చూసినాం ఇవన్నిటినీ బహు దీర్ఘంగా ప్రతి చిహ్నాన్ని విశదీకరించి మనం అర్థం చేసుకొని ప్రయత్నించడం ఆ రోజులలో రికార్డింగ్స్ ఉన్నాయి ఆన్లైన్ ఐదో ముద్ర తొమ్మిదవ వర్షంలో చూస్తాం ఆరవ అధ్యాయము తొమ్మిదో వర్షంలో దేవుని వాక్యం నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన ఆత్మలను బలిపీఠం క్రింద ఆత్మలు అని నేను ఒక వాక్యాన్ని చూపించిన ఎంతోమంది హత అక్కడ దివారాత్రంలో దేవుని సన్నిధిలో గోజాడుతున్నారు వధింపబడ్డ వారి ఆత్మలు బలిపీఠం క్రింద ఆత్మలు ఎందాక మాయక యొక్క ప్రాణం నిమిత్తమై మా యొక్క మరణం నిమిత్తమై భూనివాసులకు తీర్పు తీర్చక ఉంటవు అంటే ఏసు మాట్లాడుతుండక్కడ కొంతకాలం ఆగండి మీరు ఎట్లా చనిపోయినారు ఒక టైం వరకు ఆగండి తీర్పు దినం వరకు మీ సహదాసుల కింద ఉన్నారు ఇంకా భూలోకంలో వాళ్ళందరూ చనిపోయే అంతవరకు కొంతకాలం ఆగండి వాళ్ళందరూ అట్లనే చనిపోయి హతసాక్షులై వస్తారు కదా ఆ రోజు నేను తీర్పు తీరుస్తా ఈ లోకస్తులకి అని చెప్తున్నాడు దేవుడు అక్కడ అక్కడ ఇచ్చిన దేవుడు మనకు ఏంటంటే మతపరమైన క్రైస్తవులు అందరూ హతసాక్షులు అవుతారని లోపల ఉన్న మూడు గుంపులలో మూడవ గుంపు అంత హతసాక్షులు అవుతారని దాని ఆ మొదటి రెండు గుంపులన్నీ దేవుడు శాశ్వతగా నరకంలో పడని కూడా చూపించాడు దేవుడు వాక్యం ప్రతిదీ వాక్యానికి వరగానే మనం చూసినాం మనం ఊహించుకుంది కాదు కానీ ఈ మొదటి మూడు గుంపులకి ఏమవుతుందో అనేది చూస్తుంది నాలుగవ గుంపు నాలుగో గుంపుకి అన్ని కనిపిస్తాయి ఏం జరుగుతున్నాయి ఎందుకంటే వాళ్ళు ఇక్కడ లేరు వాళ్ళు పైన ఉన్నారు కాబట్టి ఈ లోకంలో ఏం జరుగుతుందో వాళ్ళకి అవన్నీ చూపిస్తున్నాడు దేవుడు తర్వాత ఆరో ముద్ర విప్పినప్పుడు మహాభూకంపము కలిగాను కాబట్టి ఆరవ ముద్ర అంటే అందరు చనిపోతారు అన్న విషయాన్ని నేను చూపించిన ఎందుకంటే మరణం మీద వాడికి అధికారం అనుగరించబడినని చూస్తాం మనం సర్పంలకి మరణం మీద వాడికి అధికారం అనుగరి మనుషులను చంపటకు వానికి అధికారం అనుగరించబడినని చూపించిన నేను వాక్యం అది ఆరవ ముద్ర విప్పినప్పుడు ఏడవ ముద్ర విప్పినప్పుడు పరలోక మందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండేను అందరూ మరణించినాక నిశ్శబ్దంగానే ఉంటుంది కదా అప్పుడు తీర్పు అప్పుడు మృతులందరూ ఆయన సన్నిధికి అది చూస్తాం మనం ఏడవ ముద్రతో దాని తర్వాత ఆరవ అధ్యాయం అయిపోయినాక ఏడవ అధ్యాయంకి వచ్చినప్పటికీ బూరల తీర్పు అన్న అంశం గురించి ఎవరు చూపిస్తాడంటే ఆరవ ఆరవ అధ్యాయం అంతా ముద్రలు విప్పినప్పుడు ఏం జరగబోతుంది అంటే ఒక్కొక్క పేజీ తీసినప్పుడు ఆ పుస్తకానికి ఉన్న ముద్ర తీసినప్పుడు వాళ్ళ ఏం రాయబడిందనే చూపిస్తున్నాడు కానీ అవి ఎట్లా అమలు పరచబడబోతున్నాయి అనేది ఏడవ అధ్యాయం అంతా చూపిస్తున్నాడు ఏడవ అధ్యాయంలో ఏడు బూరలు మొదటి బూర ఊదినప్పుడు ఒక దూత ఏం జరుగుతుంది రెండవ దూత బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది మూడవ దూత బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది నాలుగు ఐదు ఆరు ఏడు బూ బూరల్ ఏం జరుగుతాయి ఇది కూడా అంతే ఒక బూర ఊదినప్పుడు ఈ లోకంలో దేవుని శిక్ష ఎట్లా అమలుపరచబడుతుంది అని చెప్పబడుతుంది అది అమలు పరచబడ్డాక అది జరుగుతూ ఉన్నప్పుడు రెండవ దూత వచ్చి బూర ఊదినప్పుడు ఆ శిక్ష అధికమవులాగున మరికొన్ని శిక్షలు అమలుపరచబడతా ఉంటే మొదటి బూర శిక్ష రెండవ బూర శిక్ష నడుస్తూనే ఉంటుంది అప్పుడు మూడవ దూత వచ్చి బూర ఊదినప్పుడు మరికొన్ని శిక్షలు తీర్పులు ఈ లోకం మీదకి అమలుపరచబడతా ఉంటాయి అవన్నీ కూడా కొన్ని గంటల కొన్ని ఎన్ని అవర్స్ నాకు తెలియదు కానీ హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ ఇవన్నీ రికార్డింగ్స్ చేసిన మనం ఓపికతో లాస్ట్ టైం ఇవన్నీ ఇప్పుడు మనం అంత దీర్ఘంగా చూడలేము ఫ్రెష్గా కానీ మన కొరకు రికార్డింగ్ స్టోరేజ్ ఇచ్చిండు ఫ్రీగా కొన్ని వందల కొన్ని వేల గంటల రికార్డింగ్స్ ఉన్నాయి అక్కడ ఇవన్నీ మన మెసేజ్లు ఎవరికైనా ఓపిక ఉంటే నిజంగా ఒప్పి ఉండాలా ఈ రోజులలో ఒప్పి ఉండదు మనుషులకి కానీ ఓపికతో వింటేనే కానీ నువ్వు నేర్చుకోలేవు మరి అలాగా ఆయన కాళ్ళ దగ్గర మనుషులు కానీ అసలు ఈరోజు ఓపికనే లేదు ఎందుకు అంటే టైం లేదు బ్రదర్ అంటారు ఎందుకు లేదు మస్తు టైం ఉంది కానీ మనమే లేదనుకుంటున్నాం మైండ్ లేదు యాక్చువల్గా టైం కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ కదా ఎవరికైనా కానీ టైం ఒకడు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో ప్రపంచమంతా తిరిగి ఆడు ఇంకోటి ట్వంటీ అవర్స్ ఇంటి దగ్గరనే అంతే తేడా మొదటి బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లును అగ్నియు పడెను అని చూస్తాం అట్లా పడడం వల్ల ఏం జరిగిందంటే భూమిలో మూడో భాగం కాలిపోయాను మూడో భాగం అంటే మూడో గుంపు మొదటి రెండు గుంపులు ఏమైతేనేది నేను చూపించాలాసార్లు కానీ మూడో భాగము సగం సత్యం సగం అబద్ధం నుండే గుంపు అది కాలిపోతుంది దాని తర్వాత చెట్లలో మూడో భాగం కాలిపోయాను పచ్చగడ్డి అంతయు కాలిపోయాను అంటే వారి సంపాదన ఆ మూడో గుంపు సంపాదించుకుంది పోగొట్టుకుంటారు అని చెప్తుందా రెండవ బుర కూదినప్పుడు అగ్నిచేత మడుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడను ఇది మీకు చూపించిన ఎన్నిసార్లు ఇది ఏదని ఆయన కోపానికి బలి అయిపోయిన మతపరమైన జీవితం ఇది సముద్రంలో అప్పుడు ఏం జరిగింది అది పడ్డప్పుడు సముద్రంలో సముద్రంలో మూడవ భాగము రక్తమయమాయను సముద్రంలో మూడవ భాగము రక్తమయమాయనంటే అందులోంటే జీవరాశలలో మూడవ జీవ మూడు మూడు మూడవ భాగమైన జీవరాశ్రాన్ని చచ్చిపోయినాయి అన్నట్టు రక్తంతో తమిదా వర్షంకి వస్తే అక్కడ ఏముంటుందంటే ఏడాదిలో సముద్రం నుండి ప్రాణం గల జంతులలో మూడవ భాగం చచ్చెను గోడలో మూడో భాగము నాశనమాయను అన్ని మూడు మూడు చూస్తూ ఉంటాం మీదట మనం మూడవ బూర ఊదినప్పుడు దివిటి వలె మంటచిన ఒక పెద్ద నక్షత్రము ఆకాశం రాలి నదుల మూడవ భాగం మీదను కాబట్టి మూడవ భాగం మీకే శిక్ష ఎందుకంటే వాడు గోడ మీద పిల్లి కొంతసేపు ఇట్టు దుంకుతాడు కొంతసేపు అటు ఉంటాడు అన్నట్టు గొప్ప జనసమూహం అన్నట్టు వీళ్ళు అంటే కాంగ్రిగేషన్ చర్చిలో కాంగ్రిగేషన్ అన్నట్టు వీళ్ళు వీళ్ళు ఎట్టుబడితే గాలి వీస్తే ఆ పైరు ఉంటుంది కదా ఒక దిగు గాలి వీస్తే ఇటు వంగుతుంది ఇటు నుంచి గాలి వీస్తే అటు వంగుతుంది అట్లా ఉంటారు వీళ్ళు మనుషులు కాబట్టి ఎక్కడ మర్మలతో గుండా బోదంటే అక్కడ పోయి మోసిపోతూ ఉంటారు స్వతహాగా వాళ్ళు ప్రభు సన్నిధిలో గడిపి సమయము వెతుక్కోరు చదువుకొని ఒప్పుకుంటే రెడీ టు ఈట్ అన్నట్టు వీళ్ళు అంతా రెడీమేడ్ గార్మెంట్స్ రెడీ టు వేరు రెడీ టు ఈట్ అంతా రెడీమేడ్ అన్నట్టు వీళ్ళకి ఓపిక ఉండదు ఆశ కూడా ఉండదు అన్నట్టు నేర్చుకోవాలని ఉంటుంది కష్టపడాలని ఉండదు అన్నట్టు రెడీగా నాకు తినిపిస్తే నేను తింటే అరటి పండు వల్లిచిస్తే అన్నట్లుంటున్నట్టు వీళ్ళు గొప్ప జన సమూహం కాబట్టి ఈ మండుచున్న దివిటి న మండుచున్న పెద్ద నక్షత్రం ఇది నక్షత్రం గురించి మనం ధ్యానిసార్ ధ్యానించినాం గతంలో ఇప్పుడు నేను అవన్నీ చూపించాను కానీ అయితే ఆ నక్షత్రం నాకు మాచి పత్రి అనే పేరు అంటే చేదు అనుభవము వీళ్ళందరూ అనుభవించకపో అనుభవించ అనుభవించ అనుభవిస్తారు ఎప్పుడు నీళ్ళలో మూడవ భాగము మాచి పత్రి అంటే ఆ మూడవ గుంపు చేదు అనుభవం గుండా వెళ్తూ ఉంటుంది అన్న విషయం అంటే శ్రమల గుండా వెళ్తూ ఉంటుంది అన్న విషయం నాలుగవ బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్టును పగటిలో మూడో భాగమును సూర్యుడు ప్రకాశింపకుడినట్లును రాత్రిలో మూడో భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపబడినట్లును వాటిలో మూడో భాగము కొట్టబడెను కాబట్టి సూర్యుడు చంద్రుడు మొదటి రెండు గుంపులు నక్షత్రములంటే మూడో గుంపు కాబట్టి మూడో గుంపుకి శిక్ష తప్పదు దాని తర్వాత ఆ రెండు గుంపులు శాశ్వతంగా నరకానికి పోతాయి అయితే ఆ దేవుని శిక్షని మూడవ గుంపు మీద అమలు పరిచే వాళ్ళే మొద రెండు గుంపులు అవి నేను చూపించిన వాక్యపరంగా ఎన్నిసార్లు ఐదవ బూర ఊదినప్పుడు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఐదవ బూరకి ముందు పదమూడవ వచనంలో ఏం చూస్తామంటే ఏడాదిలో మొదటి నాలుగు బూరలు హెచ్చరికలా కనిపిస్తే ఐదవ బూర నుంచి శిక్ష అమలు పరచడం అని మనం చూస్తాం ఐదవ బూరలో ఏం జరుగుతుందంటే ఆకాశం నుండి భూమి మీద ఒక నక్షత్రం అగాధము యొక్క తాలపు చవి అగాధమును దానికి అతనికి అనుగ్రహించబడను అగాధము తెరగ పెద్ద కొలిముల నుండి లేచు పొగ వంటి పొగ సూర్యుని వాయుమండపం చీకటి కమ్మెను అన్న విషయం అక్కడ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఐదవ బురలో మనుషులని చిత్ర విహింస పెట్టలాగా శ్రమలు వాటికి అధికారం ఇవ్వబడింది ఆ కొలిముల కెలొచ్చే ఆ మెడతల వంటి జీవరాశులు వాళ్ళంతా మనుషులే ప్రతి ప్రతి జీవి మనిషిలాగానే ఉంటాడు చివరికి ఆరో బూరకు వచ్చినప్పుడు దేవుని ఉన్న సువర్ణ బలిపెట్ట ముఖముల నుండి ఒక స్వరము యూఫటిస్ నది యూఫ్రటిస్కి సంబంధించిన విషయం అక్కడ మనం చూసినాం యూఫ్రటిస్ ఎక్కడ ఉంది అంటే ఎవరు తెలుసు ఎవరైనా చెప్పగలరా యూఫటిస్ నది ఎక్కడుందో అదొక బహు ముఖ్యమైన సూచన యూఫ్రటిస్ నది ఒకప్పుడు బబులోను దగ్గర ఉండేది ఇప్పుడు అది అక్కడ మన ఇక్కడ ఇరాక్ అంటే ఒకప్పుడు బబులున్న స్థలం అది ఇప్పుడు ఇరాక్ స్థలం అది అంతే తేడా కానీ నది ఉండే ఆ రోజులలో ఈ రోజు కూడా ఉంది యూఫరటిస్ నది కాబట్టి ఇక్కడ యూఫ్రటిస్ నది దగ్గర ఏమున్నాయి అనేది అక్కడ మనం ఆరోబురలో పుంజుతున్నాం అక్కడ ఏమున్నాయంటే ఆ నది దగ్గర నలుగురు దేవ్రతలు బంధింపబడినారు చానాకాలం నుంచి వారిని విడిచిపెడితే వాళ్ళు ఏం చేస్తారంటే మరణకాండ సృష్టిస్తారు అన్నట్టు మూడో గుంపు అందరు మరణిస్తారు అన్న విషయాన్ని ఏడవ బూర వదినప్పుడు దేవుని మర్మము సమాప్తమవుతుంది ఇంకా ఇంకేం మర్మములు ఉండవు అన్నట్టు ఎందుకంటే అందరు చనిపోయినాక ఎవడు వింటాడు నీ వాక్యం ఎవడు విన్నాడు కాబట్టి ఇది కేవలము ఒక ఉపోద్ఘాతం లాగా నేను మీకు చూపించిన పదిహేనవ అధ్యాయములో ఇప్పుడు మనం బహుధీరంగా చూడబోతున్నాం వచ్చే వారం నుంచి ఈరోజుకి ముగిస్తాం ఇక్కడికి ఎందుకంటే టైం అయిపోయింది మనం ఫార్టీ మినిట్స్ అనుకున్నాం కానీ ఒక టెన్ మినిట్స్ ఎక్స్ట్రా అయిపోయింది సో ఫార్టీ మనుషులకి ఫార్టీ మినిట్స్ మ్యాక్సిమమ్ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ కంటే ఎక్కువ వినలేరు వాక్యం ఆన్లైన్ స్ట్రెస్ ఏర్పడుతుంది మనుషులకి కాబట్టి ఒక పాట ఒక ప్రార్థన ఆరంభ ప్రార్థన వాక్యము ఎవరన్నా సాక్ష్యం ఇవ్వచ్చు దాని ఒక్కరు ప్రార్థన చేసి క్లోజ్ చేయొచ్చు విజ్ఞాపన ప్రార్థనలు తర్వాత బహుగా ప్రార్థనాంశాలు ఉంటే అవి డిక్టేట్ చేస్తే ఎవరైనా రాసుకోవాలా రాసుకొని వారి వ్యక్తిగత జీవితంలో రేక తెల్లారి వారి సొంత ప్రార్థనలో ఆ లిస్టు పెట్టుకొని ప్రతి గురించి ప్రార్థన చేయాలా అటువంటి ప్రార్థనకు తప్పక దేవుడు జవాబిస్తాడు కాబట్టి ఆన్లైన్ మనం అంతగా టైం స్పెండ్ చేయలేం పైగా టెక్నాలజీస్ కదా ఇవన్నీ స్ట్రెస్ఫుల్ రేడియేషన్స్ కాబట్టి ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ కంటే ఎక్కువ మనం స్పెండ్ చేయలేం ఆన్లైన్ కాబట్టి ఇందులో కూడా ఉర్పు కావాలా మనకి ప్లాన్ చేసుకోవాలా జాగ్రత్తగా ముందే చెప్పేసుకోవాలి ఈరోజు ఆరంభ ప్రార్థన ఎవరిది ఈరోజు ఆరంభ పాట ఎవరిది ఈరోజు వాక్యం ఎవరిది ఈరోజు విజ్ఞాపన ప్రార్థన ఎవరిది ఈరోజు ఆశీర్వాదం ఎవరిది అట్లా ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్ టైంకి మీరు వాక్యం ముగించుకోవచ్చు మంచిగా నిద్రపోయి రెస్ట్ చేసుకోవచ్చు సో అటువంటి జ్ఞానము ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరశుద్ధ్ర వగు తండ్రి మీకు వందనాలనైనా ముఖ్యంగా తండ్రి మహాబబులోను ఎంత భయంకరంగా ఉందని అనేది మీరు మాకు చూపిస్తున్నారు ఈరోజు అది లేదు ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రకృతి సహజంగా కండ్లకు కనిపించేది ఎందుకంటే పాతవి సమస్తం కృతవైన కృతవన్నీ ఆత్మీయమైనవి కాబట్టి మహాబబులోను ఆత్మీయ స్థితిలో కనిపిస్తుంది విషయాన్ని ప్రభు మీరు జ్ఞాపకం చేసినందుకు మీకు ఎంతో వందనాలు అది ఎక్కడ ఉందంటే అందరు బయట ఉందనుకుంటున్నారు కానీ అది మీ మధ్యలో ఉందని మీరు చూపించినారు ఈరోజు మరోసారి అది పర్లో కలజం ఎక్కడుంది మీ మధ్యలో ఉంది అది అక్కడ ఇక్కడ ఉంది అని చెప్ప వీలు పడదన్నారు మీరు ఎందుకు అంటే పర్లుకు రాజ్యం మీ మధ్యలోనే ఉందన్నారు ప్రవ్వ కాబట్టి లోపల ఉంది పర్లకు రాజ్యం కానీ మనుషులు పైన చేస్తున్నారని మీరు చూపిస్తున్నారు నైనా కాబట్టి నైనా ఇది గ్రహించి మేము బహు నేర్చుకొని అన్నిటికి చూపించాలా ప్రభా అటువంటి ఆసక్తి మాకు పుట్టించండి మీ పరిశుద్ధాత్మ నడిపేపు మాకు చాలా అవసరం ఎందుకంటే మా మనసు మేము వాడడానికి వీలేదు మీ మనసు మాకు కావాలా మా మనసు తీసేసి మీ క్రీస్తు కలిగిన మనసును మాకు అనుగ్రహించండి నడిపించండి మీ మహిమార్దంలో పెట్టుకోమని ఈ రాత్రి వింటున్న వాళ్ళందరినీ ఆశ్రయించి మంచి దృఢ ఇచ్చండి ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుధనామన ప్రతి చీకటి దురాత్మ శక్తులను బంధిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుధనామన ప్రతి ఒక్కరి జీవితంలో ఆగిపోయిన మేళ్ళని త్వరగా రప్పించమని ప్రార్థిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుధనామామున మీ మహిమార్థంగా పెట్టుకొని ఉదయం లేసి మనసు శుతించేలాగానే సాయపడండి మీరు ఏసు క్రీస్తు పరుషుధ నామం ప్రార్థించున్నాం తండ్రి మన ప్రభు ఏసు యొక్క కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో ఎండును గాక ఆమెన్యున్